Ladies and gentlemen, I think today is the last day, Friday program. The lectures have been only in English or in English and Telugu or any difficulty in understanding Telugu, both. You will be comfortable, no objection, isn't it, if I use Telugu? Because if you have any wish, if you have any wish, if you have any wish, Telugu is one question. Yes. ఈ ఫ్రంట్ సైడ్ లైట్స్ తీసేయటానికి స్వీచర్స్ అక్కడే ఉన్నాయా ఒకసారి ఎవరైనా దయచేసి ఎందుకంటే ఆ కాంట్రాస్ట్ మీకు కనపడకుండా ఇబ్బంది పడతాయి లైట్స్ ఉంచండి ముందున్న రెండు ట్యూబ్ లైట్స్ తీసేస్తే చాలు సరే బహుశాట్ పక్క ఎవరైనా దయచేసి ఇంకా మీరు తీసింది ఏదో వేసినట్టున్నారు మళ్ళీ పొరపాటు రైట్ థ్యాంక్స్ అండి మనం అయ్యో ఇదేమిటి మండలిచింది ఇది రైట్ రైట్ రైట్ చాలు చాలు చాలు అది ఏ పర్వాలేదు ఏ జ్ఞానాలు కూడా కానీ రైట్ ఇప్పుడు ఒక టాపిక్ ని ఎన్నుకోవటంలో ఒక పరమార్థం ఉంటుంది ఈ టాపిక్ మనకెందుకు అన్న ఒక ప్రశ్నతో మనం ప్రారంభించవచ్చు రెండు మనకు అక్కర్లేదు కొని ఇంకెవరికైనా ఎందుకు అనేది కూడా మరో ప్రశ్న ఎవరికి అక్కర్లేకపోతే అసలు బర్డే తినేందుకు రుద్దారు అనేటువంటిది మూడో ప్రశ్న ఇలా ఏం సార్ ఫ్యాను వద్దా అంటే ఏసీలు ఉన్నాయి కాబట్టి ఫ్యాన్ అక్కర్లేదు అనుకుంటా శబ్దం ఒకటి కాబట్టి రెగ్యులేటర్ కొంచెం స్పీడ్ తగ్గించడం ఉపయోగంగానే ఉంది చూడండి పరిస్థితులు చుట్టూ అనుకూలంగా ఉంటే కార్యక్రమం ప్రారంభించడానికి తేలికవుతుంది ఇది పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉంటే నాకే పాజిటివ్ యాటిట్యూడ్ కాదు లైట్లుంటే ఏమవుతుంది ఫ్యాన్ వేగంగా తిరుగుతే ఏమవుతుంది నేనే వెళ్లేందుకు ఆఫ్ చేయాలి మీకేమైనా అర్థమవుతున్నాయా చాలా సింపుల్ ప్రశ్నలు ఇలాంటివన్నీ మాల కడితే ఒక చక్కని హారా తయారవుతుంది ఒక దీపం వెలుగుతూ ఉన్నప్పుడు చీకటిని పారదోలుతుంది ఎక్కడైనా చీకటి ఉంటే మనం కట్టె తీసుకుని కొడితే చీకటి పోదు కత్తి తీసుకుని ఛేదించడానికి ప్రయత్నం చేస్తే పోదు చీకటిని పోగొట్టాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది దీపాన్ని వెలిగించటమే అది కొవ్వొత్తి కావచ్చు ఆముదం ఒత్తి కావచ్చు బ్యాటరీ లైట్ కావచ్చు ఏదైనా కావచ్చు దీపం వెలిగించటం ఒక్కటే చీకటిని పారదోలటానికి మనకున్నటువంటి మార్గం అంటే మన వాళ్ళు ఏం చేశారంటే చీకటి నుంచి వెలుతురులోకు ప్రయాణం అని చెప్పారు అంటే ఫ్రమ్ డార్క్నెస్ టువర్డ్స్ లైట్ అంటే ఇప్పుడు మనం చీకటిలో ఉన్నామా సార్ అది కాదు పాయింట్ ఇక్కడ అజ్ఞానం అనేటువంటిది గూడు కట్టుకుని ఉన్నటువంటి చీకటి మనిషి యొక్క మస్తిష్కంలో ఉండవచ్చు మనిషి యొక్క హృదయంలో ఉండవచ్చు ఎక్కడ చీకటి ఉన్నా దాన్ని పారేయటానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటి ఆ వెలుతురు ఎక్కడి నుంచి రావాలి దీపం వెలిగిస్తే రావాలి అది ఎలక్ట్రిసిటీ లైట్ కావచ్చు సోలార్ లైట్ కావచ్చు కోవొత్తి కావచ్చు అంటే తమసోమా జ్యోతిర్గమయ అని మన వాళ్ళు చెప్పినప్పుడు ఈ ప్రయాణం ఎక్కడి నుంచి ఎటువైపు ఎందుకు రెండో ప్రశ్న తర్వాత ఆలోచిద్దాం మనం అంటే ఏమిటి మనకు దామా ప్లీజ్ ఎక్కడి నుంచి ఎటువైపు అని అన్నప్పుడు మనవాడు మూడు విషయాలు చెప్పారు మనకి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అనే మూడు పదాలు వాడాయి మూడు ఫ్రేజెస్ అనుకున్నా అసత్తు అంటే అనిత్యము అసత్యము అయినటువంటి దాని నుంచి అసతోమ సత్ సత్ అంటే ట్రూత్ వైపు అన్ ట్రూత్ నుంచి ట్రూత్ ప్రధానంగా నేను ఈనేదో అడిగాను అనుకోండి మీ పేరేమిటి సార్ మల్లికార్జున శర్మ మల్లికార్జున శర్మ ఆయన బొట్ అది పెట్టుకున్నారు ఆయన పేరు ఏదైనా వచ్చి మల్లికార్జున శర్మ నేను షేక్ వదే ముస్తఫా అని అని అన్నాడు అనుకోండి అన్నాడు అనుకోండి ఏమో అనుకోకండి వెంటనే నాకు అనుమానం వస్తుంది అదేమిటి ముస్లింలు సాధారణంగా బొట్టు పెట్టుకోరు కదా ఈ జోకేస్తున్నాడా నన్ను మిస్లీడ్ చేస్తున్నాడా అది నిజమేనా అని అడుగుతాను మీకు అర్థమైందా అంటే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఏమిటి మీరందరూ సత్యం చెప్పాలి అని మరి నేను చెప్తున్నానా అంటే ఎన్ని సందర్భాలలో నేను సత్యం చెప్తున్నాను ఎదుటవాళ్ళు సత్యం చెప్తేనేమో అనుమానపడతాను ఎదుటవాళ్ళు అసత్యం చెప్తేనేమో సత్యం చెప్పాలి మీరు అబద్ధం ఎందుకు అంటాను మరి ఎదుట గురించి నేను నియమిస్తున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పద్దతులు నాకు అప్లై అవుతుందా అవ్వదా అవ్వాలి కదా అందరికి ఒకటే రూల్ ఉండాలి కదా అంటే ఇలాగనక మనం ఆలోచించడం మొదలు పెడితే ఈ అసత్యం నుంచి సత్యం వైపు ఎందుకు వెళ్లాలి అంటే ఐడియల్ వర్షం ఒక మెట్ో రెండు మెట్లో ఒక కిలోమీటర్ మనం దూరంగా ఉన్నామని చెప్పని అనుకుందాం దానికి కానీ ఎటు నుంచి ఎటు పోవాలి ఇప్పుడు ఉదాహరణ నేను ఇక్కడ ఉన్నా ఈ రూమ్ కి తలుపి వైపు ఉంది అంటే మనం ఆపోజిట్ గా ఉన్నాం కాబట్టి నా కుడి చేతి వైపు అంటే మీరు ఎడం చేతి వైపు చూడాలి అందరూ ఒకే దిక్కున్నాం అని చెప్పని అనుకుందాం ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్లాలంటే కుడిచేది వైపున తలుపొక్కటే మార్గము అని నేను ఇది సత్యం కదా దీనికి ఆల్టర్నేటివ్ లేదు కదా కిటికీలు బద్దలు కొట్టుకుని బయటకు వెళ్లం కదా మనం అంటే అన్ని విషయాలలోనూ మనకు నిజం కావాలి సత్యం కావాలి నిబద్ధత కావాలి కమిట్మెంట్ కావాలి క్రమశిక్షణ కావాలి అని అనేకమైన మంచి విషయాలు మనం ఇన్సిస్ట్ చేస్తూ ఉంటామే అలాంటిది మన దగ్గరకు వచ్చేసరికి మన ప్రవర్తన దగ్గరికి వచ్చేసరికి మనం అంత పట్టుదలగా అంత నిక్కచ్చిగా ప్లీజ్ అంత నిక్కచ్చిగా అంత పట్టుదలగా మనం కావాలని అనుకుంటున్నామా చీకటి నుంచి వెల్తురు వైపు ప్రస్థానం అసత్యం నుంచి సత్యం వైపు ప్రస్థానం మృత్యోర్మ అమృతంగమయ అంటే నిజానికి ఒక చిన్న రహస్యం పుట్టుక చేతుల్లో లేదు మరణించడం కూడా మన చేతుల్లో లేదు ఎవడో హత్యను ఆత్మహత్య అది వద్దు అది కాదు మా టాపిక్ ఇక్కడ అంటే పుట్టుక చేతిలో లేక మరణించటం నీ లే చేతిలో లేనప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న కాల వ్యవధిలో ఎలా జీవిస్తావన్నది మాత్రమే నీ చేతుల్లో ఉంది కానీ ప్రతి ఒక కోరిక చస్తావా అంటే అదే అలా అడుగుతారు అశుభం బతుకుతావా అడగాలి బతికే మార్గాలు చెప్పాలని పాత కథ ఉంది ఓ ముసలాయిన పాపం ఆ రోజుల్లో కట్టెలు కొట్టే వృత్తి బయలుదేరి అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని అదో పదకొండో పన్నెండవుతుంది ఎండనబడి గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో కట్టెలు అమ్ముకుని ఏదో కొనుక్కులు తీసుకెళ్లి జీవనో ఆ విసుగు రోజూ చేసే పని అది ముసలితనం వచ్చేసింది ఎలా అని అనుకుంటూ విసుగొచ్చి ఆ మధ్యాహ్నం ఎండలో ఓపిక లేక ఇంకా కట్టెల మూపు కింద పారేసి దేవుడా చావైనా రాదు నాకు అన్నాడు అంటే ఆ క్షణంలో తనకు అనిపించినటువంటి ఫీలింగు అదే చెట్టు అదేం మహత్యం మనకు ఆ డీటెయిల్స్ అక్కర్లేదు కానీ నేరుగా యమధర్మరాజు వచ్చేసంట వచ్చేసి నాయనా పిలిచావు నన్ను చావు రావాలని చెప్పని మరి తీసుకెళ్తాను పద అంటే అయ్యయ్యో దేవుడా రావా అని చెప్పి అన్నది కట్టెల మోపు నిద్ర పెడతావని పిలిచాను తప్ప నిన్ను మాత్రం చావదలుచుకోలేదు అన్న అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎముడొస్తాడా దేవుడు వస్తాడా పిలుస్తే పలుకుతాడా ఇవన్నీ పక్కనట్టి పెట్టి मन की विसगचना चाव अने की नो ऐंट वॉंट इट वंस्ट फोर इट अ शाश्वतमन चेपन अंत ना इंट्रक्षन तो प्रारंभि चीकटोर को सिंबालिक अंटी वर्ति अबद्ध चीकटी सत्यम वृत्यु चीकटी जीवर ఈ దృష్టితో మనం ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు మనం ఒక టాపిక్ ని ఎన్నుకున్నామో మనకు తెలుస్తుంది బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి బొమ్మ నెమ్మదిగా రంగులు సంతరించుకుంటోంది చూడగలిగిన వాళ్లకి రంగులు కనబడతాయి చూడలేని వాళ్లకు వస్తువే కనబడదు వస్తువే కనబడని వాళ్లకి రంగులు ఎక్కడ కనబడతాయి రంగులు కనబడ అంటే చూసే నేర్పరితరం గనక మనం అలవాటు చేసుకుంటే మనకు కొత్త కోణాలలో నుంచి కొన్ని విషయాలు అవగతమవుతాయి దానివల్ల మన యొక్క మానసిక స్థాయి స్థితి పరిధి విస్తృతమై ఏ విలువలు మనిషికి కావాలో ఆ విలువలు మనకు అవసరమైనటువంటి విలువలు ఆలోచనలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వెల్కమ్ టు దిస్ సెషన్ ఆన్ పాజిటివ్ యాటిట్యూడ్ ఈ పాజిటివ్ అన్న పదం మనం వాడేసరికి యాటిట్యూడ్ గురించి తర్వాత పాజిటివ్ అనే వాడేసరికి దానికి ఆపోజిట్ ఏమిటండి నెగిటివ్ కదా మరి పాజిటివ్ అంటే ఏమిటి నెగిటివ్ అంటే ఏమిటి ఎలక్ట్రిసిటీ మొదటిసారి మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఏదో పాజిటివ్ కరెంటు నెగిటివ్ అంటే పాజిటివ్ ముట్టుడే చేస్తుంది కదా కదా అని మనకు ఒకటే తెలుసు మనకి పవర్ అంటే ఏమిటో తెలుసు అందులో మళ్ళీ రెండు పాజిటివ్ కరెంటు నెగిటివ్ కరెంట్ అనేటువంటి ఉంటాయని మనం అట్టే పెద్ద అర్థం కాలేదు అప్పుడు ఏదో పరీక్ష కోసం చదువుకున్నాం రాసాం పాస్ అయిపోయాం అది వేరే సంగతి అంటే ఈ పాజిటివ్ అనేటువంటిది నెగిటివ్ అనేటువంటిది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి దాన్ని మనం పాజిటివ్ అనొచ్చు ఉన్న స్థితి నుంచి పతన స్థితికి తీసుకెళ్లేటువంటి దాన్ని మనం నెగిటివ్ అనొచ్చు ఉదాహరణకు మీ బ్యాంకు బ్యాలెన్సు పది లక్షలు అని చెప్పని అనుకుందాం ఓ రెండేళ్లకో మూడేళ్లకో పదిహేను లక్షలు అయింది అనుకుందాం అది మీరు ఆనందిస్తారా బాధపడతారా ఆనందిస్తాం అంటే అది పాజిటివ్ ఏ కారణం చేతనో పది లక్షలు ఆరు లక్షలు దిగిపోయిందని అనుకుందాం ఇంకో ఆస్తి కొంటే వేరు మీరు ఏదో బంగారం కొన్నారు బంగారం ధర పెరిగింది లేక బంగారం కొన్నారు బంగారం ధర తగ్గింది అది వేరే విషయం కానీ ఏదో ఇంట్లో ఏదో ఆరోగ్యం ఖర్చులో హాస్పిటల్ ఖర్చులో ఏదో వచ్చి ఆ పది లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కాస్త ఆరు లక్షలు పడిపోయింది అనుకున్నాం అది పాజిటివా నెగిటివా నెగిటివ్ అంటే మనం ఒక పద్దతిలో అర్థం చేసుకోవడానికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అయితే పాజిటివ్ ఉన్న స్థితి నుంచి కింద స్థితికి దిగువ స్థితికి అయినట్టు అయితే నెగటివ్ అని అర్థం చెప్పుకోవచ్చు లేక ఏది మంచి వైపు ప్రయాణమో అది పాజిటివ్ ఏది చెడు వైపు మనల్ని తీసుకెళ్తుందో అది నెగటివ్ అది కూడా చెప్పవచ్చు మనకు మంచి జరిగిన పోనీ ఇతరులకు మంచి జరిగిన మంచి పాజిటివ్ మంచి కానటువంటిది చెడు అనేటువంటిది నెగటివ్ అనేటువంటి ఒక అర్థాన్ని మనం అక్కడ చెప్పుకోవచ్చు పువ్వులు చాలా రకరకాలు రంగురంగులు వాసనలతో ఉంటాయి స్వచ్ఛతకు మనం తెలుపుని సింబాలిక్ గా మనం తీసుకుంటాం ఇప్పుడు గాంధీ గారు క్యాప్ పెట్టుకునేవారు ఏ రంగులో ఉండేదండి వైట్ ఇప్పుడు సర్దార్జీలు తలకు టర్బన్లు చూడతారు ఒక్కొక్క రంగుకు అర్థం ఉంది వాళ్ళ దాంట్లో గాంధీ క్యాప్ నాకు తెలిసినంత వేరే ఏ రంగులోనూ ఉండదండి ని ఇప్పుడున్నటువంటి రాజకీయాలలో గాంధీ క్యాప్ పెట్టుకుంటున్నటువంటి వాళ్ల గురించి నేను మాట్లాడటం లేదండి కానీ మామూలుగా అసలు వైట్ క్యాప్ లేక వైట్ డ్రెస్ దేనికి నిదర్శనంగా భావిస్తాం మనం స్వచ్ఛత ప్యూరిటీకి అలా అని రంగులన్నీ కంగాలి అని రంగులు పనికిరానివని అర్థం చెప్పుకోవాలా చెప్పుకోక అంటే నేను ఎందుకు ఒక తెల్లని పువ్వు మీద మీకు బ్యాక్గ్రౌండ్ లో చెప్తున్నానంటే ఈ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ గురించి మనం పాజిటివ్ గా ఉందా ముందు దాని పర్యవసానం ఏమిటి ఏమర్థం అవుతుంది అనేటువంటిది మనం తర్వాత ఆలోచిద్దాం మేడం హ్యాస్ బీన్ కైండ్ అనఫ్ టు ఇంట్రడ్యూస్ మీ ఆవిడ ఏదో పాపం ఎబ్జెక్టివ్స్ వాడేసారు అభిమానం కొద్దీ పట్టించుకోమాటండి వి ఆర్ అవర్ థాట్స్ అండి మనం మన ఆలోచనలు ఈ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి बोटन वेल्लो उ चिटकन वेल्लो उ इकड़ो उठाए किजिकल एनाटमी शरीर में भागम ब्रेन चे पशनल अप्रोच दृष्टि मैं अच्छे अंत न्यूरोसर्जन देश तला ओपेन चेसी आये ब्रेन आपरेश ఆయన దగ్గరికి వెళ్ళి ఎవైతే చదువుకున్నావు కదా నా మైండ్ ఎక్కడుందో చూపించు బాబు అంటే ఏం చూపిస్తాడు ఆయన పాయింట్ అర్థమవుతుందా మీకు కంటికి కనబడేటువంటిది బ్రెయిన్ అది చేసేటువంటి పని మనస్సు అని మనం దానికి వేరే పేరు పెట్టాం మనం ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ ఉదారవ థాట్స్ అని మనం మన ఆలోచనలు అని అర్థం బాబు గారు అంటే ఆలోచనలు ఎక్కడుంటాయి ఇక్కడ ఉంటాయి ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు వస్తాయి వచ్చి ఏం చేస్తున్నాయి ఎలాంటివి రావటం వల్ల ఎలాంటి మాటలు ఎలాంటి చేతలు ఎలాంటి చూపులు ఎలాంటి ప్రవర్తన ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఒక రెంబరాస్యంగా చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు అసహ్యంగా ఉంటుంది బాగాలేదు నచ్చలేదు మనకి మరి నీవు ఇతరుల వైపు ఎంబరాసింగ్ గా చూసినప్పుడు మరి వాళ్ళకేమనిపిస్తుందో అనేటువంటి ఆలోచన స్పృహ కనుక ఉన్నట్లయితే నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది నీకు అర్థమవుతుందా అవున ఏమి చాలేదు అమ్మా ఇప్పుడు చాలా కామ్గా ఉన్నారా వీళ్ళు నాలుగు రోజుల్లో నన్ను మంచి పార్టిసిపెంట్స్ ఎడ్జెక్టివ్ వేసినందువల్ల నేనేం కాదని నేను అంటాను రాణాటకలో పార్టీ వాళ్ళు గెలిచి వాళ్ళు కన్సల్టేషన్లు ఫోన్లు చేయరు ఇప్పుడు మన ఏడు ఎన్నికలు మనం మామూలుగా పెట్టుకుందామా ప్రీ ఫోన్ చేద్దామని ఇంపార్టెంట్ కన్సల్టేషన్స్ ఉంటాయి కాబట్టి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్లండి మనకెందుకు రైట్ సార్ ఏదన్నా పాజిటివ్ ఒక ఉదాహరణ ఇవ్వండి సార్ ఆలోచించండి నేను వేర్ అవర్ థాట్స్ అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ కోసం ప్రయత్నం చేస్తున్నా దయచేసి అంత మౌనంగా నిశ్శబ్దంగా ఉంటే నాకు నాకు ఆవిరైపోతుంది నా బుర్ర ఒక ఎగ్జాంపుల్ ఇవ్వన్నా ఎగ్జాంపుల్ హెల్పింగ్ అదర్స్ ఇతరులకు సహాయం చేయటం మంచి పని అంటే ఇప్పుడు పుర్తిగా తన అవసరాలు మానుకుని ఇతరులకు ఎవరు సాయం చేయరు కదా సొంత లాభం కొంత మానుకుంటే చాలు ఎక్కువ కట్లా ఉదాహరణ మీరు కొన్న లాటరీ టికెట్కి ఫస్ట్ ప్రైజ్ రావాలని అనుకోవటం పాజిటివా కాదా పాజిటివేగా లేకపోతే ఎందుకు కొంటారు టికెట్ అందులో సెల్ఫిష్నెస్ ఉంది అయినా నేను కొన్న టికెట్ ఫస్ట్ ప్రైజ్ రావాలనుకోవటం పాజిటివ్ కానీ వేరే ఇంకెవరికి ఏ ప్రైజ్ రావద్దు అది నెగిటివ్ మీకు తేడా తెలిసిందా రెండింటికి నేను టికెట్ కొన్నాను నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి తప్పే ఉంది లేకపోతే ఎవడు కొంటాడు అసలు ఎవడు కొండరు టికెట్ మీకు అర్థమవుతున్నది కదా ఇంకెవరికి రాకూడదు మా పిల్లవాడికే ఫస్ట్ ర్యాంకు రావాలి ఇంకెవరికి రావద్దు కాంట్రాస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మా ఇంట్లోనే ట్యాప్ తిప్పితే నీళ్లు రావాలి ఈ ఖాళీలోకి ఎవ్వడికి నీళ్లు రాకూడదు ఎట్లా కుదురుతుంది అనాలోచితంగా ఆలోచనల్లో మనం ఒక పక్కదారి పట్టేటువంటి తత్వం అర్థం చేసుకోవటానికి బహుశా కాపీకి ఉపయోగపడుతుందేమోనని నేను అనుకుంటున్నాను మనం విఆర్ అవర్ థాట్స్ అని అన్నప్పుడు అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఆ వస్తున్నవి పాజిటివా నెగటివా దానివల్ల మన ప్రవర్తన మీద ఎలాంటి ప్రభావం ఉంది మన నిర్ణయాల మీద ఎలాంటి ప్రభావం ఉంది మన వ్యవహార శైలి మీద ఎలాంటి ప్రభావం ఉంది అనేటువంటి అంశాలను మనం కొన్నింటినీ గమనిద్దాం ఎందుకంటే ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ డిటర్మైన్డ్ బై అవర్ హ్యాబిట్స్ Including relationships with those who love. Habits, are God, not. Habits, all of us. If you have a good example, you can use an example. If you are a good example, you can use a good example, and you can use a good example. If you have a good example, you can use a good example. Short term. ఇప్పుడు ఎదుట వ్యక్తి మీరు చెప్పేది వినకుండా మీ మీద ఏదో అది ఇది హాట్ ఎప్పుడు లేట్ వస్తారు అంటే మీకు చిరాగ్గా ఉంటుంది కదా అవునా మరి అప్పుడు పొరపాటున మీకు కూడా షార్ట్ టెంపర్ ఉండుంటే గొడవ వస్తుందో రా తర్వాత నా పాయింట్ ఏమిటంటే షార్ట్ టెంపర్ అనేది మీకు నచ్చదు మీకు కాదు కదా ఎవరికి నచ్చదు నేను చెప్పేది మీరు వినాలని చెప్పి నేను భావిస్తాను కానీ నాకున్న షార్ట్ టెంపర్ని నేను తప్పుగా పరిగణించకుండా రేషనలైజ్ చేసుకుని జస్టిఫై చేస్తున్నాను ఇతరుల్లో ఎవరికైనా షార్ట్ టెంపర్ ఉంటే ఎందుకన్నంత కోపడతాడైనా వస్తుందండి అన్యాయం అండి నా మాట వినడండి మనం వీ టు జస్టిఫై మీకు అర్థమవుతుంది అనుకుంటా హ్యాబిట్స్ అనేటువంటి దాంట్లో ఉదాహరణకు నేను ఇచ్చే ఒక ఉదాహరణ ఏంటంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి సరే ఏదో అలవాటైపోయింది ఎప్పుడో ఎందుకు అలవాటైందో మనకు తెలీదు అతనికి తాగే అలవాటు ఉందని అనుకున్నాం లేదమ్మా డోంట్ వెరీ డోంట్ వెరీ తాగే అలవాటు ఉందని అనుకుందాం తాగిన ఏం చేస్తాడీ అంటే మ్యాథమెటిక్స్ లో ఎక్స్ అన్నట్టు నాన్ డిఫైనబుల్ క్వాంటిటీ వాడు ఏం చేస్తాడు తాగినోడు ఏం చేస్తాడు మరొక ఎట చెప్పగలం మనం చెప్పలేము రైట్ ఏమమ్మా మీరు ఎప్పుడన్నా కాస్త న్యూస్ పేపర్లు అవి చూస్తూ ఉంటే తాగిన వ్యక్తులు ఏం చేస్తారని పేపర్లో పడుతుంది న్యూసెన్స్ ఎలాంటి న్యూసెన్స్ రోడ్డు మీద పోనీ చాలా మర్యాదగా ఇంటికి వెళ్ళిపోయాడని అనుకుందాం లేదా ఆ బాటిల్ తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని తాగాడని అనుకుందాం ఇది బయట న్యూసెన్స్ చేయకుండా తాగిన తర్వాత ఏం చేస్తాడు వాడు అరే ఆయనకే తెలియదు నాకంటే తెలుస్తే నేను తాగాను కదే తాగుడు గురించి కాదు సాధ పేపర్ లో ఏం పడుతుందని అడిగిన నేను లేకపోతే నాకేం తెలుసు సార్ మా ఆయన తాగడు మా ఆయన మా చూడు నేను వాళ్ళ గురించి మాట్లాడటం లేదమ్మా తాగిన వ్యక్తి సాధారణంగా ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాడు తిని పడుకునే టైపోర్ట్ ఉంటుంది రేర్ టైపు అరుస్తాడు చిరాకు ఎవరిని ఎవరు కనపడితే పళ్ళ అని కొడతాడు పిల్లల్ని కొడతాడు కొడతాడు ఇక్కడితే ఏమవుతుంది కొడితే కోపం వస్తుంది అంటే పూలు తెచ్చి పూజించమంటారా మరి ఎవరికి తాగుతున్న వ్యక్తి ఇలా ప్రవర్తించటం వల్ల వీళ్లకి అతనిపై అసహ్యము కోపము లేక ఉన్న ప్రేమ అభిమానము కలిగిపోవటం అనేటువంటిది ఏర్పడతాయి దీనివల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి కదా అంటే నేను ఇందాక చెప్పిన ఏ రకమైన అలవాట్లు ఒక్క స్టెప్ వెనక్కి ఏ ఆలోచనల వల్ల ఈ అలవాట్లు ఏర్పడ్డాయో అంటే ఏ అనాలోచిత చర్యల వల్ల నీవు ఇందులో ఇనిషియేట్ అయ్యి దీన్ని కొనసాగిస్తూ నీవి ఇబ్బందుల్లో పడుతూ నీకు అలవాట్లను తెచ్చుకుంటూ అలవాట్ల వల్ల ఇతరులకు ఇబ్బంది పెడుతూ వ్యవహార శైలి సంబంధాలు మానవ సంబంధాలు ఆత్మీయమైన మానవ సంబంధాలు దెబ్బతినే స్థాయికి అది ఎప్పుడైతే పెరుగుతూ ఉందో అది పాజిటివ్ యాక్టర్ చూడా జీతం నా ఇష్టం నేను పనిచేసే డిపార్ట్మెంట్ లో రోజు కాంట్రాక్టర్లు వచ్చి సాయంత్రం పదసార్ అని ఫ్రీగా పోస్తాడు అందుకని తాగుతున్నా అమ్మా నా డబ్బుతో నేను దాగా నా డబ్బుతో నేను తాగా వాళ్ళు తాగిస్తున్నా తాగుతున్నాను తప్పేం ఇప్పుడు ఫ్రీగా వస్తుంది నువ్వు రిటైర్ అయ్యా ఫ్రీగా వస్తుందా అప్పుడు కూడా ఎవరైనా ఉంటారా ఫ్రీగా పోసేటోళ్ళు అది తర్వాత ఇప్పుడే చెప్పేస్తే సర్వీస్ లో ఉండగానే బొమ్మంటా సారని మళ్ళీ వేరే పాయింట్లు ఏవోతారు కదా అంటే ఏమనుకోకండి మీలో ఎవరికైనా పొరపాటున అలవాటు ఉందో ఏమో నాకు తెలియదు నేను మీ గురించి మాట్లాడటం లేదు నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఒక వ్యక్తి తాను చేపట్టిన కార్యక్రమం యొక్క పర్యవసానం గురించి ఆలోచన గనక సాఫీగా సాగినట్లయితే అది చెయ్యద కొనసాగించదగ్గ విషయమా బ్రేక్ చెయ్యాల్సిన విషయమా అనేటువంటిది తెలుసుకోగలడు నా పాయింట్ అది టు ఆర్ అవర్ థాట్స్ నీకు సార్ నేను చెప్తున్నా నా ప్రయాసం అర్థమైందా మీకు ఇంత తేలి మానే అని చెప్తే మేము ఎట్లా కనబడుతున్నాం మీకు అస్సలు మానదు రీజనింగ్ ఎందుకంటే రేషనే ఒకటి డెవలప్ చేసుకుంటున్నాం మగాణ్ణి నేను తాక్కపోతే అంటే నీవు నిర్వచించిన దాంట్లో నీ మగతనం నీ తాగుడు వల్ల మగతనం అని అనుకుంటున్నాను దానివల్ల ఏమవుతుంది జస్టిఫై చేసుకుంటున్నావు నీ బిహేవియర్ని కదా రైట్ ఎవరో ఎప్పుడో ఏదో తాగేది పర్వాలేదు అది అలవాటైపోతే హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను అలవాటైపోయింది అలవాటైపోయినందు బిహేవియర్ కనబడుతోంది ఈ బిహేవియర్ వల్ల ఏమవుతోంది రిలేషన్షిప్స్ ట్రెయిన్ అవుతోంది రిటైర్ అయిన తర్వాత ఇంట్లోనేగా గడపాలి అప్పుడు ప్రేమగా చూసుకుంటావా పిల్లల్ని పెళ్ళాలని మీకేనా అర్థమవుతుందని చెప్పేది ఇది ఎవరు చెప్పాలి తల్లి చెప్పాలి తండ్రి చెప్పాలి గురువులు చెప్పాలి స్నేహితులు చెప్పాలి ఈ నాలుగింటిలో తల్లి తండ్రి మాట వినటువంటి స్థాయికి ఎదిగిపోయాడు పైకి గురువు మాట పట్టించుకున్నటువంటి స్థాయికి ఎదిగిపోయాడు కాబట్టి నువ్వు కూడా రాసా నీకు కూడా బోయిస్తాం కాదే చిన్నప్పుడు చెప్పినా ప్రైమరీ స్కూల్ దిద్దించిన ఓ నామహ శివాయీఫ్ బేతే ఏదో దిద్ధించినవు నాకు అవునా అప్పుడు నా తన పైసలు లేకుండే ఇప్పుడు పైసలు ఉన్నాయి నేను రాగుతున్నా దాన్ని కూడా నీకు కూడా వయిస్తా బాగుండదు సార్ గురువు కదా ఆహా ఎంత మర్యాద గురువు అంటే ఆలోచించడానికి ప్రయత్నం చేయండి మన ఆలోచనలే మన అలవాట్లకు పునాదులు అలవాట్ల వల్ల ప్రభావం ఎలా ఉంటుందనేటువంటిది గనక కొంచెం స్పష్టమైన అవగాహన గనకు ఉన్నట్లయితే మనకున్న ఈ అలవాట్లు సమర్థనీయమా కాదా షార్ట్ టర్ము లాంగ్ టర్ము మనకు ఇతరులకు ప్రస్తుతము దీర్ఘకాలంలో వీటి యొక్క ప్రభావాలు అర్థం చేసుకున్నప్పుడు మానవ సంబంధాలు ఎందుకు చేయబోతున్నాయో తెలుస్తాయి ఉదాహరణకు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్లు దురుసుగా ప్రవర్తించినటువంటి ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత తీరికెక్కు ఉన్నందుకు కొనసాగింపు ఉంటుందా లేక మార్తాడా మనిషి సాధారణంగా కొనసాగింపు ఉంటుంది భారతదేశం కాబట్టి ఆ తల్లి నీతో విడాకులు తీసుకోకుండా ఉంది కాని వేరే కనుక మూడు పువ్వులు ఆరు కాయల వలే మూడు వివాహాలు ఆరు విడాకులు అయ్యి ఉండేవి నీకు అర్థమవుతోందా అంటే సమాజంలో ఏ చక్కని సంబంధాల పునాదుల మీద నువ్వు దెబ్బతీస్తున్నావు అని అలవాట్ల వల్ల ఇంకొకరు నీవు తాగుతూ ఇంకొకరికి తాగొద్దని చెప్పే హక్కు నీకెక్కడిది రే పొద్దున మీ యంగర్ బ్రదర్ తాగుతారనుకుందాం లేక మీ సన్ తాగుతారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తాగొద్దురా అంటే నువ్వేం చేస్తున్నావు నాన్న అంటాడు అది ఏం చేస్తున్నావు చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాతోనే బాటిల్స్ తెప్పించలే ఖాళీ బాటిల్స్ నాతోనే అమ్మిదే కదా నేను చాక్లెట్ కొనుక్కుంటున్నా నర్థమవుతుందా మీకు కెన్ యూ డిఫెండ్ యువర్ డిసిషన్ యూ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ అండ్ ఇన్కన్వీనియంట్ టు డిఫెండ్ యువర్ డెసిషన్ బికాస్ సమ్థింగ్ రాంగ్ గాట్ స్టార్టెడ్ ఇన్ యువర్ మైండ్ మీ ఆలోచనల్లో ఒక వంకర ధోరణి తప్పుని సమర్థించేటువంటి ధోరణి అన్నిటికీ పరికవస్తుందని ఒక టాగుడ్ ఎగ్జాంపుల్ తీసుకునేందుకు ఎందుకంటే మనకు మనం దాకపోయినా ప్రపంచం ఎలా ఉంటారో మనకు తెలియగా అర్థమవుతుంది కాబట్టి thinking while thinking about thinking will improve the quality of thinking and the quality of our life ఇరవై నాలుగు గంటల్లో మీకోసం మీరు ఎన్ని గంటలు ఖర్చు పెట్టుకుంటున్నారు సార్ మీ పేరేమిటి ఏ డిపార్ట్మెంట్ శ్రీనివాసరావు సార్ ఏ డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ రైట్ సో ఇప్పుడు మీరు పొద్దునేదో వెళ్తారు డ్యూటీ సాయంత్రం తిరిగి వస్తారు ఇరవై నాలుగు గంటలు మీకు నాకు అందరికీ అవే ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇందులో మీకోసం మీరు ఖర్చు పెట్టుకుంటున్న గంటలు అంటే నా అభిప్రాయం ఉదాహరణకు మీరు నిద్రపోతున్నారు మీకోసమే మీరు నిద్రపోతున్నారు అది ఇంక్లూడ్ చేయకండి మీకు అర్థమైంది కదా నా ప్రశ్న అర్థమైంది కదా హౌ మచ్ టైం యు ఆర్ స్పెండింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇది ఎవరు రాసుకోవద్దా నేను మీకు అది ఇచ్చిపోతాను లేదు నా ఇమెయిల్ ఐడి ఇస్తా మీరు అడిగితే పంపించేస్తా లేకపోతే మేడం ఏదో ఏర్పాటు చేస్తారు లిజన్ వినండి ఉపన్యాసం ఏదైనా పాయింట్ బాగుందనుకుంటే అక్కడ తాగుడన్నీ రాయలేదు తాగుడు గురించి మాట్లాడా తాగుడు అని ఆయన కోపం అని రాసుకుంటే రాసుకోండి నోట్ చేసుకుంటే నాకేం అభ్యంతరం లేదు కానీ అక్కడ ఉన్నాయి మాత్రం రాసుకోవద్దు చెప్పండి సార్ హౌ మచ్ టైం యూఆర్ స్పెండింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎక్స్క్లోజివ్లీ ఫర్ యువర్ సెల్ఫ్ చెప్పా చెప్తా ఏ విషయం మీ నిద్ర అందరూ లెక్కేసుకోవద్దండి అన్నా కదా ప్రధానంగా మీరు స్నానం చేస్తారు మీకోసమే స్నానం చేస్తారు మాకోసం కూడా చేస్తారు అనుకున్నాం అది లెక్కేసుకోవచ్చు మీ భోజనం మీకోసమే చేస్తారు మీరు బాగుండాలని మేము ఆశిస్తాం కాబట్టి అది కూడా లెక్కేసుకోకుండా హౌ మచ్ టైం యు ఆర్ స్పెండింగ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఈ హాఫ్ అన్ అవర్ ఏం చేస్తుంటారు మీ డెఫినేషన్ లో స్నానం చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ ధ్యానం కూడా కాదండి ఏవో కొన్ని చదవాల్సిన కొన్ని ఉన్నాయి చదువుతాను ధ్యానం మేబీ అరౌండ్ జస్ట్ మీ మతం మీ ఆచారం మీ నాన్నగారు చెప్పింది మీ పద్దతులు మీ పెద్దవాళ్ళు చెప్పింది ఏదో కొనసాగిస్తున్నారు ఇక్కడ ఒక పాయింట్ గమనించవలసింది ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో కేవలం హాఫ్ అన్ అవరే ఆయన తన గురించి ఖర్చు పెట్టుకుంటున్నాడు అంటే మనం విత్ ఇన్ బ్రాకెట్స్ మీరేమనుకోకండి ఎంత నిస్వార్థ జీవి ఇరవై మూడున్నర గంటలు ఈ సమాజం కోసం ప్రపంచం కోసం ఖర్చు పెడుతున్నాడు అని ఎక్స్ప్లెనేషన్ ఇద్దామా లేక అయ్యో ఎంత మాయకుడు అరగంటనే తా తన గురించి వాడుకుంటున్నాడు అని చెప్పిన అలా ఇంటర్ప్రిటేషన్ ఇద్దామా పాయింట్ అర్థం అవుతుంది అనుకుంటా ఈ వేగవంతమైన జీవితంలో తిరిగొచ్చి రిమోట్ తీసుకుని ఆ టీవీకి మంగళహారతిస్తూ కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన కాఫీ తింటున్నా ఎవరైనా ఫ్రెండ్ వచ్చినా బాగున్నావా సీరియల్ అయిపోయాక మాట్లాడతా ఎవరు ఎవరి కోసం జీవిస్తున్నారు ఎలా జీవిస్తున్నారు ఇలా ఈ తొందరపాటు ఈ వేగిరపడేటువంటి జీవితం వల్ల ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి మీరు ఆలోచిస్తే ఆలోచించటం గురించి గనక ఆలోచించినట్టయితే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయో తెలిసి వస్తే మన యొక్క ఆలోచనల్లో పదురు పెరుగుతుంది దానివల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవితంలో యొక్క నాణ్యత కూడా అభివృద్ది చెందేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు నేను నిందారి నుంచి మొదలెట్టినప్పుడు మీరు గమనించి ఉంటారు వి ఆర్ అవర్ థాట్స్ అంటే ఒక పని చెయ్యాలా వద్దా మీ నిర్ణయం వల్లనే కదా ఆ పని చెయ్యాలా వద్దా దాని పర్యవసానం ఏమిటో తెలుసుకున్నందు కదా మీరు ఒక సవ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సవ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా సవ్యమైన ఫలితాలు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు జీవితంలో వాట్ రైట్ యు హ్యావ్ ఐ టేక్ రాంగ్ డిసిషన్స్ ఐ వాంట్ రైట్ ఎఫెక్ట్స్ రైట్ రిజల్ట్స్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ టేక్ రాంగ్ డిసిషన్స్ ఛాన్సెస్ ఆర్ యూ విల్ గెట్ ఓన్లీ రాంగ్ రిజల్ట్స్ అంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవితంలో నాణ్యత జీవితంలో తృప్తి జీవితంలో ఆనందం కావాలనేటువంటిది మన యొక్క ఆలోచనల మీద నిర్ణయాల మీద ప్రశ్నల మీద ప్రయత్నాల మీద సాఫల్యాల మీద వైఫల్యాల మీద అలవాట్ల మీద ప్రభావాల మీద ఆధారపడి ఉంటుంది అందుకని ఆలోచించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ పాజిటివ్ థింకింగ్ ఎందుకు అంటే పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ థింకింగ్ ఉన్న సంబంధాన్ని మనం ఒక్క క్షణం అర్థం చేసుకుంటే రెండింటినీ ఎందుకు ఇంటర్చేంజబుల్ గా వాడుతున్నానో మీకు అర్థమవుతుంది మొట్టమొదట ఈ దీని గురించి ఆలోచించినప్పుడు ఆ వెస్టర్న్ సైకాలజిస్టులు పాజిటివ్ థింకింగ్ అన్న ఫ్రేజ్ వాడటం మొదలెట్టారు అది బాగా పాపులర్ నిజానికి పాజిటివ్ థింకింగ్ అంటే కేవలం సకారాత్మకంగా ఆలోచించటం అని అర్థం ఆలోచన దగ్గరే పులి పెడతాడా పెట్టడు కదా ఆలోచన మాట అవుతుంది మాట చేత అవుతుంది అంటే పాజిటివ్ థింకింగ్ నుంచి ప్రారంభించినటువంటిది మరి పాజిటివ్ వర్డ్స్ కేవలం థింకింగ్ దగ్గర బుల్ స్టాప్ పెడితే పాజిటివ్ వర్డ్స్ రావు నెగిటివ్ వర్డ్స్ వస్తాయి మరి పాజిటివ్ యాక్షన్స్ అంటే ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ పాజిటివ్ వర్డ్స్ పాజిటివ్ యాక్షన్స్ మూడింటిని మనం కలుపుకోవాలనుకుంటామో అప్పుడు పాజిటివ్ థింకింగ్ కన్నా విస్తృతమైన ఒక పదం మనకు కావాల్సి వస్తుంది అందుకని అప్పుడు రీడిఫైన్ చేసుకుని పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ మోర్ కాంప్రహెన్సివ్ అండ్ ఇంక్లూజివ్ ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ దీస్ థింగ్స్ వేర్ యాజ్ పాజిటివ్ థింకింగ్ మియర్లీ రిఫర్స్ టు పాజిటివ్ థింకింగ్ అని చెప్పని చెప్పారు ఈ కారణం చేత ఈ పాజిటివ్ థింకింగ్ ఎక్స్టెండ్స్ అండ్ ఎక్స్పాండ్స్ టు పాజిటివ్ యాటిట్యూడ్ అని మనం అర్థం చేసుకోవాలి కానీ పాపులర్ గా మీరు చూస్తే పాజిటివ్ యాటిట్యూడ్ ఏదో కొత్త ఫ్రేజ్ మీరు చెప్తున్నట్టు అనిపిస్తుంది పాజిటివ్ థింకింగ్ అది గనక మీరు అన్నట్టు పాజిటివ్ థింకింగ్ చాలా సార్లు ఏదో పుస్తకాలు కూడా ఉన్నట్టున్నాయి కదా పాజిటివ్ థింకింగ్ గురించి అని మనం అనుకుంటాం అందుకని ఆ రెండింటికి ఉన్న తేడా సంబంధం మరి ప్రస్తుతానికి అవసరం దృష్ట్యా నే దాన్ని గా వాడుకుంటానని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా పాజిటివ్ థింకింగ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ చేంజింగ్ అంటే మార్పు ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను నేను ఇప్పుడు నేను ఒక తాగుడు అనేటువంటి ఒక దాని గురించి నేను డిస్కస్ చేశానండి డిస్కస్ చేసినందువల్ల ఏమర్థం వచ్చింది మానేయండి మానేయొద్దే చెప్పటంలా ఆలోచించండి అని చెప్తున్నాను ఉన్న అలవాటును కొనసాగించాలా లేని అలవాటును ఆహ్వానించాలా అనేది ఆలోచించండి ఇది అన్నింటికీ వర్తిస్తుంది ఒక తాగుడు మాత్రమే కాదు ఈ కోపం తెచ్చుకోవడానికి వర్తిస్తుంది తాగుడుకు వర్తిస్తుంది పిల్లవాడు ఏమన్నా కూడా చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు తీసి విసిరేస్తుంటారు కొందరు వాళ్ల మీద పిల్లల మీద పెళ్ల మీద వాళ్ల మీద అన్నింటికీ వర్తిస్తుంది ఇది కనుక మనం గమనించినట్టు ఇక్కడ మీరు చెప్పదలుచుకుంది చేంజింగ్ అంటే మార్పు చేంజింగ్ ఫర్ ది బెటర్ అంటే ఉన్న స్థితి నుంచి మేలైనటువంటి స్థితికి మార్పుని మనం తీసుకురావాలి ఈ మార్పు ఎలా మనకు అర్థమవుతుంది హౌ యు ఫీల్ అబౌట్ యువర్సల్ఫ్ మీ గురించి మీరేమనుకుంటున్నారు ఏం పేరండి ఏం డిపార్ట్మెంట్ సార్టీ డిపార్ట్మెంట్ టెక్నికలా అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్స్ ఇప్పుడు మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు సార్ బానే ఉంది సార్ జీవితం ఏమనుకుంటున్నా అని అంటారా ఎదుట వాళ్ళ గురించి మీరు పాజిటివ్ గా ఉంటారు నా పాయింట్ అది కాదు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎప్పుడో పదేళ్ల ఎప్పుడో బీకామో ఏం ఏదో ఒకటి చేశారు సెలెక్ట్ అయ్యారు అకౌంట్స్ డిపార్ట్మెంట్ లోకి వచ్చారు కొంచెం పట్టుబట్టి సిఏ చేసేస్తే బాగుండేది కదా ఐసీడబ్ల్యూఏ చేస్తే బాగుండేది కదా మీకు అర్థమవుతుందని చెప్పేది సరే ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవు నాన్న ఏదో ఉద్యోగం చేరా నాయనని చెప్పాడు లేదా చెల్లి పెళ్లి చేయాల్సింది ఉంది ఏబీసీడీ అవన్నీ కలిసి ఫోర్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ మీరు ఉద్యోగంలో చేరారు అయిపోయింది ఎప్పుడే ఉద్యోగం ఎప్పుడే అవుతారు తిరిగి ఎక్కడ ఉంది మనకు అని చెప్పి డిసైడ్ అయిపోయారు నేను చెప్పే పాయింట్ ఏమిటంటే హౌ యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ యూ ఫీల్ కాన్ఫిడెంట్ యూ ఫీల్ హ్యాపీ ఆర్ యూ ఫీల్ డాల్ ఆ మత్స్య మిథునమని సినిమా వచ్చింది మీరు చూశారెవరైనా ఎవరెవరు చూసుంటారు మిగిలిన వాళ్ళకి తెలియదు అది ఆ ద్రాక్షారామం సంబంధం చేసుకుని ఉంటే చివరికి ఆ సినిమాలో ద్రాక్షారామం లేదు సంబంధం లేదు ఊరికే ఏడిపించడానికి బాలసుబ్రహ్మణ్యాన్ని ఏడిపించడానికి ఆ లక్ష్మీ మాట ఆ మాట అంతూ వచ్చింది అనేది పక్కనట్టు పెడితే సాధారణంగా పెళ్లి తర్వాత చాలా మంది చాలా మంది అన్నారు అందుకని నేను కాదు మీరు ఎందుకు ఇట్లా జనరలైజ్ చేస్తున్నారని నన్ను క్వశ్చన్ చేయకండి అవునా ఈ సంబంధంగా సంబంధం చేసుకుని ఉంటే బాగుండేది కాదని అనుకుంటారా అనుకోరా మీ గురించి నేను లేదు ఇతరుల గురించి చెప్తున్నాను ఏమనుకుంటారు చెప్పండి I think I should not have. I should have. It's a strange. This is a strange. How you feel about yourself. I made a wrong choice in marrying this lady or this gentleman. And I have a problem with my mind. Every time I feel a good person, every time I feel a negative person, every time I feel a good person. Are you clear? How you feel about yourself. It's a strange. అవును ప్రేమ వివాహాలు సక్సీడ్ అవుతున్నాయా ఫెయిల్ అవుతున్నాయా ఇన్ జనల్ నైన్టీ 90% ఫెయిల్ అంటే మరి ముక్కు మొహం తెలియని వాళ్ళతో పెళ్లి చేసుకోరా అని అమ్మ చెప్తే సరేనమ్మా అని అన్నందుకు అవి సక్సీడ్ అవుతున్నాయా ఓ నైన్టీ కాకపోతే ఎయిటీ నైన్ పర్సెంట్ అవి ఫెయిల్ అవుతున్నాయి మీకు పాయింట్ అర్థం అవుతుందా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి సార్ నార్మల్లీ స్పీకింగ్ ప్రేమ వివాహాలు ఎక్కువ సక్సీడ్ అవ్వాలి కదా అంటే అదర్ థింగ్స్ సెటరిస్ఫైరబల్స్ అసెంబ్షన్ అదర్ థింగ్స్ రిమైనింగ్ ది సేమ్ ప్రేమ అవ్వాలి కూసక్ సీడ్ కదా ఎందుకని ఒకరినొకరు కలిశారు తిరిగారు ఐస్ క్రీములు తిన్నారు సినిమాలకు వెళ్లారు కష్ట సుఖాలు చెప్పుకున్నారు నీ నీకు ఏ హీరో అంటే ఇష్టం నీకే హీరోయిన్ అంటే ఇష్టం అని చెప్పి మాట్లాడుకున్నారు నీ కే రచయితే ఇష్టం నీకేవారి పాటలు అంటే ఇష్టం నీవన్నీ మాట్లాడేసుకున్న తర్వాత ఓ మై లైఫ్ ఇస్ అండ్ బుక్ యూ నో మీ ఐ నో యూ అని చెప్పని అనుకుని ఏదో పాపం అవస్థపడ్డారు దగ్గరికి వచ్చారు పెళ్ళైపోయింది పెళ్లైపోయిన తర్వాత ఆరు నెలలకి అసలు రంగులు బయటపడుతున్నాయేంటి మీకు అర్థమవుతోందా చెప్పేది How you feel about yourself? I come in other parts but you become the people. What? What do you feel about youanez how many don't you feel about yourself? How you feel about yourself, how you feel about others. yahh aaj aaj as a teacher is a teacher, there is book Gloria, how you feel about them how you feel about yourself, è like how you feel about others. Whether you like yourself andcribhas is a person and Energie. ృాన సార్ చేతికి నాంచి గడియారం ఉంది నా చేతికి లేదు చుట్టంతోనే నా అభిప్రాయం ఏమిటాని గురించి అసూయపడుతున్నాను రివర్స్ నా చేతికి గడియారం ఉంది అవునా వారి చేతికి లేదు ఈ రెండు రెండు నెగిటివ్ క్వాలిటీస్ అండి మ్యాథమెటిక్స్ లోనే మైనస్ అండ్ మైనస్ ప్లస్ అవుతుంది కానీ రియల్ లైఫ్ లో ఈ రెండు డబుల్ నెగిటివ్ అవుతాయి పాజిటివ్ చచ్చినా కావు గర్వాన్ని నువ్వేమైనా కొంచెం తగ్గించుకోగలవా అసూయలు తగ్గించుకోగలవా నీకు గర్వంగా ఉన్నప్పుడు అవునా షేర్ ఇట్ అండ్ స్ప్రెడ్ ఇట్ ఇన్ విచ్ యూ థింక్ యు ఆర్ గుడ్ ఇనఫ్ ఆ గర్వం తగ్గుతుంది అసూయగా ఉన్నప్పుడు అవునా ఆయన్ని చూసి స్ఫూర్తి పొంది అది నేర్చుకోవటానికి ప్రయత్నం చేయి అసూయ తగ్గుతుంది దీస్ ఇస్ సౌ యు హు కన్వర్ట్ ది నెగటివ్స్ ఇన్ పాజిటివ్స్ అంటే అసూయగా ఉంది నాకు ఎప్పుడు ఆయన ఆఫీస్లో ఫస్ట్ వస్తారు నువ్వు ప్రయత్నం చేయి ఆయన ఏ వర్క్ పెండింగ్ పెట్టరు ఇంకో అరగంట కూర్చో నువ్వు పెండింగ్ పెట్టమాక నీకు అర్థమవుతుందా అంటే అసూయని ఆయన పర్లేదు పాడలేదు అని ఎప్పుడు ఆఫీస్లో కూర్చుంటారు వద్దు నువ్వెందుకు అనుకోవాలా కంప్లీట్ పెర్ఫామ్ బెటర్ సో హవ్ యూ ఫీల్ అబౌట్ అదర్స్ ఇది ప్రధానమైనటువంటి విషయం అవుతుంది హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ వరల్డ్ ఏం డిపార్ట్మెంట్ సార్ మీరు ఆనిమల్ హస్బెండరీ ఇప్పుడు ఈ ప్రపంచం ఎట్లున్నది బానే ఉన్నదా అందమైన లోకమని ఎడిపోతున్నది ఇప్పుడైపు టెన్త్ మే ఎడుపోతున్నది వెనక్కు పోతుందా పోతుందా ఎన్నైనా చెప్పవు ప్రపంచం ఎట్లుండని అడిగినాయా నువ్వెట్లున్నావా నేను అడగలే నువ్వెట్లున్నదో ఎట్లా చెప్తాం సార్ ఇంటి విషయాలు చెప్తామా బయట అంటావు నువ్వు నేను ప్రపంచం ఎట్లున్నదని అడిగినా రిస్క్ అమ్మా తర్వాత ఊరుకుంటానా ఇంకోటి అడుగుతా ఆలోచించి చెప్పు నీ సమాధానం చెప్పు ఆయన సమాధానం నువ్వు మీడియా డిపార్ట్మెంట్ అమ్మా అంటే నీ ప్రపంచం ముందుకు పోయి ప్రపంచం వెనక్కి పోదు కదా చెప్పలేము మనకేం తెలుసు చూసేదాన్ని బట్టి ఉంటుంది అవును ఇక్కడ ఉన్న వాళ్ళకి అది కుడి వైపు వస్తుంది ఇది అడ్డం వైపు అవుతుంది చూసేదాన్ని బట్టి ఉంటుంది దృష్టికోణం సో ఈ ప్రపంచం గురించి అభిప్రాయం మీరే డిపార్ట్మెంట్ సార్ అవును ఇంతకే అసలు యానిమల్ వాళ్ళు ఎంతమంది ఒకసారి చేస్తండి అందుకే అడిగిన నేను ఎందుకంటే నిర్మాపం అడగటం మీరు కూడా ఏ చేతులు ఎత్తడం అవస్థపడి నా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడుగురు యానిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్స్ రైట్ హైదరాబాద్ లేక వేరు వేరు జిల్లాల నుంచి వచ్చారు వేరువేరు జిల్లాల నుంచి వచ్చారు అవును పశువులకు నీడు కావాల మనుషులకే గతి లేదు పశువులకు గడ్డి కావాలనా మనుషులు తింటున్నారు కదా సమధైందా పశువులకు కావలసిన గడ్డి ఏమో తింటున్నారు అందుకని పశువులకు తగ్గిపోయింది పరుషులకు గడ్డి తక్కువ పడుతున్నది మనుషులకే నీళ్లు లేవా పరుషులకు ఎక్కడ పెడతారు నీళ్లు మీ డిపార్ట్మెంట్ భవిష్యత్ ఏమిటో సార్ నాకు తెలియటం లేదు మన ఉద్యోగాల గురించి మాట్లాడతాం అసలు ప్రపంచం గురించి ఏమనుకుంటున్నాను ఏ దేవుడు ఇంత మందిని పుట్టించు పుట్టించు తక్కువ మందిని పుట్టిస్తే మీరు ఏదో ముగ్గురు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ అని అనుకుందాం కదా ఏదో ఏదో సంపాదించిన ఐదుగురికి ఐదు భాగాలు పెడుతున్నాడు మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనవసరంగా కన్నాడు నా నన్ను అడితే కనొద్దని చెప్తుంటే నన్ను ఒక్కడి కంటే మొత్తం ఆస్తి నాకే వస్తుండే కదా అనుకుంటారా అనుకోరా ఈ మధ్య సినిమాలలో ఇట్లాంటి డైలాగులు కనబడుతున్నాయి నన్ను ఎందుకు కన్నాం ఈ మాత్రం నా కోరికలు తీర్చలేని వాడివి నేను ముప్పై రూపాయల సెల్ ఫోన్ కొనమంటే కొనలేని వాడివి నా ఫ్రెండ్స్ ముందు నా పరువు ఎంత పోతున్నది ఎందుకు గన్నావు నన్ను అర్థమవుతోందా పిల్లలు కాబట్టి అట్లా మాట్లాడతారు సార్ అని మరి మీరు పిల్లలు ఉన్నప్పుడు మీరు ఎట్లా మాట్లాడిండ్రు వృత్తులేదు సార్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది వర్డ్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ అవర్డ్స్ ది ఫ్యూచర్ ఈ దేశం బాగుపడే ప్రమాదం ఉందనుకుంటున్నాం వాళ్ళు చేతులు అవుతాండి ప్రమాదం అచ్చితప్పని ప్రమాదం అనుకున్నాం ఏమైంది మీ ఇద్దరు ఫీల్ అవుతున్నారమ్మా అదేమిటో ఆడవాడు పాపం ఓపికో సహనమో తెలియదు మీ ఇద్దరేమో ప్రపంచం ముస్త ముఖ్యంగా మన దేశం బాగుపడుతుంది అనుకున్నారు మా వాళ్ళు ఎవ్వరు మేముండగానా మేముండగా బాగుపడతామా హాయ్ హం కిస్వాస్త హాయ్ సముద్రయా నేనుండగా జరుగుతుందా జరగనివ్వా అవును ప్రపంచం బాగుపడితే మంచిదా మనకు చెడిపోతే మంచిదా అందరికీ తెలుసు కదా అందరూ ఎందుకు ప్రయత్నం చేయటం లేదు లేదా అందరూ ప్రయత్నం చేసినా అది ఇట్లా ఎందుకు ఆలోచన రాహిత్యము తొందరపాటు దుందుడుకుతనము ఇవన్నీ కలిసి వస్తున్నటువంటిది సో వాట్స్ యువర్ యాటిట్యూడ్ అబౌట్ ది పాస్ట్ పాస్ట్ గురించి సార్ సమ్ టైమ్స్ రిగ్రెటబుల్ సమ్ టైమ్స్ హ్యాపీ వీడు నాటం సో దట్ యున్ మేక్ ది మోస్ట్ ఆఫ్ యువర్ ప్రెసెంట్ పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు చిన్న లౌక్యమైనటువంటి పాయింట్ అండి టైమ్ ని మనం పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అని చెప్పి డివైడ్ చేస్తాం మీకు తెలుసు ఫ్యూచర్ క్యాన్ నెవర్ డైరెక్ట్లీ బికమ్ ది పాస్ట్ అండి ఇట్ మస్ట్ ఫస్ట్ బికమ్ ది ప్రెసెంట్ దెన్ ఇట్ విల్ స్లిప్ ఇన్ ది పాస్ట్ భవిష్యత్ ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క సెకండ్ వర్తమానంలోకి జారి మారి అది గతంలోకి జారుతుంది గతాని ఎట్లాగూ మార్చలేము కాని భవిష్యత్తును మార్చుకునే చాకచక్యము తెలివితేటలు మన చేతుల్లో ఉన్నాయి ఉన్నాయి అని అంటే వర్తమానాన్ని సద్వినియోగపరుచుకుంటే భవిష్యత్తు ఊసి ఊహించినట్టు భిన్నంగా ఉన్నతంగా ఉంటుంది వర్తమానాన్ని వృధాపరచుకుంటే భవిష్యత్తు కూడా అంతే ఇప్పుడు ఉదాహరణ నేను తాగుడు గురించి నేను కదా ఇప్పుడు తాగుడు మాన్తారనుకోండి భవిష్యత్తు బెటర్గా ఉండే అవకాశం ఉంది ఆ అమ్మ నాన్న చెప్తాలే ఈ చెప్తే ఇంటమా అని అనుకున్నారు అంటే వర్తమానం కొనసాగిస్తారు భవిష్యత్తు ప్రిడిక్టబుల్ అవుతుంది అన్ప్రిడిక్టబుల్ ఎందుకు అవుతుంది ఇట్ నాట్ బి బెటర్ సో ఇక్కడ మనం ఈ ఎందుకు ఈ అనాలిసిస్ మనకి మన గురించి ఇతరుల గురించి ప్రపంచం గురించి భవిష్యత్తు గురించి గతం గురించి ఆలోచన ఎందుకు అని అంటే ఎప్పుడైనా మనకి ఇందాక ఆయన అరగంటే తీరుకుందని చెప్పని అన్నారే తన గురించి ఆ అరగంటని ఓ ముప్పై ఐదు నిమిషాలు నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలకు ప్రయత్నం చేస్తారు ఆ ఐదు పది నిమిషాలలో తన గతం గురించి తన వర్తమానం గురించి తన భవిష్యత్తు గురించి సమాజం గురించి కుటుంబం గురించి ఇంకొంచెం ఎక్కువ పట్టించుకుని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే న్యూస్ పేపర్ ఐదు నిమిషాలు తక్కువ టీవీ ఓ పది తక్కువ చూసినట్టయితే దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ చేంజ్ అండ్ చేంజ్ ఫర్ ది బెటర్ ఏమన్నా కన్విన్సింగ్ మీకేమనిపిస్తోంది తగ్గించుకోమన్నా నేను ఇప్పుడు కొందరు ప్రింటెడ్ పబ్లిష్ దాకా చదవడం ఎందుకండి న్యూస్ పేపర్ ప్రతిరోజు పేపర్ చదవటం చెడ్డానికి చెప్పాల మీకు ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవడానికి పేపర్ చదవమని పెద్దలు చెప్పారు మీరు చదువుతున్నారు ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ లో ఒక థర్టీ దరిద్రపు న్యూస్ వస్తుందండి ఎప్పుడు కూడా మీకు అర్థమైందా అక్కడ యాక్సిడెంట్ ఇక్కడ రేపు ఇక్కడ ఇది అని చెప్పి సుప్రీంకోర్టు లాయర్ కేసు తయారు చేసుకుంటున్నంత డీటెయిల్డ్గా మీరు స్టడీ చేస్తారు ఎందుకండి మీకు Why are you feeding negative things into your mind? Do you understand that? The mind is disturbed. Dr. Sanyam Bhutani – Morning times, newspapers have heard because in the morning, we read it all. In the positive thoughts, we read it all. Because of seeing TV from morning, 7 to 9, and reading people from 7 to 9, obviously, aarosh er in the negative thoughts, we read it all. The newspapers have seen it all. అవును సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఏ డిపార్ట్మెంట్ లీగల్ మెటీరియాలజీ లీగల్ మెటీరియాలజీ వెయిట్స్ అండ్ మెషర్స్ ఇప్పుడు ఈ మధ్యతో బంగారు దుకాణాలలో వాళ్ళు తెలిసి తెలియక చెప్పి చెప్పక అవన్నీ ఏవో చేస్తున్నారని చెప్పని లేకపోతే మీరేమనుకోకండి సాధారణంగా బంగారం అంటే నగలు అవునా ఈ నగలు ఎక్కువ వేసుకు ఎవరు వేసుకు ఎవరు వాడుకుంటారు ఎక్కువ అబ్బబ్బా డబ్బు గు డబ్ే లేనోడు ఏమేమి తిండి లేదా వాడు నగలేమే కొనుక్కుంటాడు లేడీసా జెంట్సా లేడీస్ గత ఒక రెండు మూడు సంవత్సరాలుగా నగలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ లలో మగాళ్ల ఫోటోలు ఎక్కువ కనబడుతున్నాయి ఏంటి నీకేమో అర్థమైందా మహేష్ బాబు ఒక కంపెనీ జగపతి బాబు ఇంకో కంపెనీ నాగార్జున గారు మరో కంపెనీ జూనియర్ ఎన్టీఆర్ ఒక కంపెనీని ఓ ఉన్న నాలుగైదు కంపెనీల దగ్గర నుంచి కోటో రెండు కోట్లో ఐదు కోట్లో నాకు లెక్కలు తెలియవండి పుచ్చుకుని వాళ్ళు మరీ ఇదిగో ఇక్కడికెళ్లి కొనండి అని చెప్తున్నారు మన పాపం వినేవాళ్ళు వింటున్నారు కొంటున్నారు వాళ్ళు ఇష్టమే వాళ్ళు అక్షయతృతీయనుకుంటా బంగారం కొంటే లాభం అనేది ఉన్నట్టుంది ఈ రోజు నుంచి ఆ రోజు సేల్స్ ఆహా బాగుంది బాగుంది బాగుంది కొంటానికి ప్లాన్ చేస్తున్నారా ఏ అవసరం ఉన్నప్పుడు కొంటారని తెలియదు వీళ్ళు బంగారం కాదు అని అన్నట్టు నీ మనసు బంగారం అయితే ఓ తులం ఎక్కువ ఉన్నా ఓ తులం తక్కువ ఉన్నా నీ జీవితం బాగుపడుతుంది ఏ రకమైనటువంటి ఆలోచనలు మన ప్రవర్తనని మన చుట్టూ వాళ్ల భవిష్యత్తుని నిర్ణయిస్తాయో వాటి గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రజెంట్ అందుకే చాలా బ్యూటిఫుల్ గా ఆ కి ఇంకో మీనింగ్ కూడా ఉందండి ఏదో వివాహం ఏదో అయితే మనం గిఫ్ట్ ఇస్తాం కదా దాని కూడా ప్రజెంట్ అంటాం ప్రజెంట్ ఈజ్ ఎ ప్రజెంట్ దట్ గాడ్ హ్యాస్ మేడ్ టు యువర్ అంటారు భగవంతుడు నీకు ఇచ్చిన బహుమతి దుర్వినియోగపరచవద్దు సద్వినియోగపరచు అంటే ప్రజెంట్ని వృధా చేయొద్దు ఇక లౌక్యం ఏమిటంటే పాస్ట్ నీకు ఎలాగో అందుబాటులో లేదు ఫ్యూచర్ ఇంకా రాలేదు ఉన్నదొక్కటే ఆ ఉన్న ఒకటి ప్రజెంట్ ప్రజెంట్ని కనుక వృధా పరుస్తే ఏమవుతుంది ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది అని దాని ఆంతర్యం అండి ఇఫ్ యూ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్ లవ్ ఫర్ అదర్స్ అండ్ ద వర్ల్డ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ది వెల్ ఆఫ్ యువర్ ఓన్ లవ్ ఫర్ యువర్ మామూలుగా చూస్తే ఇది కొంచెం ఏమున్నందులో అనిపిస్తుంది ఎవరి వాళ్లకి వాళ్ళంటే ప్రేమ లవ్ ఇన్ యువర్ హార్ట్ ఈ లవ్ ఇన్ యువర్ హార్ట్ కనుక నిజంగా స్పష్టంగా గనక అర్థమైనట్టయితే It is easier for you to love others. తనని తాను ద్వేషించుకునే మనిషి అందుకే ఇందాక స్లైడ్ లో వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువార్డ్స్ యువర్ సెల్ఫ్ టువార్డ్స్ అదర్స్ టువార్డ్స్ వరల్డ్ టువార్డ్స్ పాస్ట్ టువార్డ్స్ ఫ్యూచర్ అని వివరంగా అడగటానికి కారణం ఏంటంటే ఇందాక నేను స్లైడ్ లో యు ఆర్ యువర్ థాట్స్ అని చెప్పాను అంటే మీరు మీ ఆలోచనలు ఇప్పుడు ఉన్న ఆలోచనల ఆధారంగానే కదా కొత్త ఆలోచనను స్వీకరించాలో తృణీకరించాలో సమన్వయపరచుకోవాలో విభేదించాలో కోపడాలో ఏం చేయాలో అనేటువంటిది నా యొక్క ఎగ్జిస్టింగ్ థాట్స్ మీద ఆధారపడి కొత్తగా వస్తున్నటువంటి థాట్స్ ని నేను ఎనలైజ్ చేసి అర్థం చేసుకుంటున్న దాన్ని బట్టి నా రియాక్షన్ నా స్పందన నా ప్రతిచర్య ఉంటున్నాయి అవునా కదా ఇప్పుడు ఈ మన ఆయుధు అమ్మ ఎవరెవరు మాట్లాడారు తల్లి ఈ నాలుగు రోజులు సత్య సత్య సార్ నేను ఇంతవరకు చెప్పింది పొరపాటు ఉన్నాం ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ రిప్యూటీషన్ ఉందా లేదు కదా ఎందుకంటే ఇది ఏదో లీడర్షిప్ స్కిల్స్ అని ఎయిమ్ బిల్డింగ్ అని అని అన్నారు టాప్ టాపిక్ కవర్ కాలే నాకు కావాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ కావాలన్నారు ఇప్పుడు చూడండి నాయకత్వ లక్షణాలు ఏమిటి ఎందుకు ఒక చక్కని బృందాన్ని థీమ్ ని మనం డెవలప్ చేసుకోవటానికి అవసరం ప్రభుత్వంలో గాని ఇంట్లో గాని నాయకత్వ లక్షణాలు కనుక అభివృద్ది పరుచుకున్నట్లయితేనే పని సజావుగా సాగుతుందనేటువంటి అంశాలు పెద్దలు మీరు చెప్పుకుంటారు పాజిటివ్ థింకింగ్ ఉన్నవాడు నాయకుడు అవుతాడా నెగిటివ్ థింకింగ్ ఉన్నవాడు నాయకుడు అవుతాడా మరి ఒసామా బిన్ లారన్ కి పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అద్భుతమైన నాయకత్వ లక్షణాలున్నాయి ఆ పాయింట్ మీద మాత్రం అండర్ ఎస్టిమేట్ చేయకండి లేకపోతే మీకు అర్థమైందా ఇన్ని వేల మందిని సరే డబ్బున్నవాడు అది వేరే విషయం అనుకోండి అవునా మన మతం మన ఇది కసి అని చెప్పని నెగిటివే కావాలి నెగిటివా పాజిటివా పగ తీర్చుకోవడం డెఫినెట్లీ కదా ఎదుటివాడు ఏం చేశాడు నువ్వేం చేస్తున్నావు ఒక్క క్షణం పక్కనట్టు పెడదాం మనం మరి అంతటి తెలివి అంతటి సామర్థ్యము అంతటి డబ్బు ఉన్నటువంటి వ్యక్తి పాజిటివ్ అయితే బాగుండేదా నెగిటివ్ అయితే బాగుందా ది వరల్డ్ హ్యాస్ పేడ్ ఏ ప్రైస్ ఫర్ ఇట్ అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఏమాచిస్తున్నాం మనం నీకు ప్రేమ ఉంటే ఇలా ఆలోచిస్తావా ఇలా ప్రవర్తిస్తావా అదొక్కటే ప్రశ్న సామాన్యుడు కానీ నాయకుడు కానీ ప్రేమ కనుక నీ మనసులో ఉన్నట్టయితే నువ్వెలా ప్రవర్తిస్తావు నువ్వెలా ఆలోచిస్తావు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవుతుంది హైదరాబాద్లో సాధారణంగా సాయంత్రం పూట ఫోరు ఫైవ్ ఆ ప్రాంతాల్లో వర్షం పడుతుంది పడే రోజుల్లో సంగతి చెప్తున్నా నేను పడే రోజుల్లో ఎందుకో ఈవినింగ్స్ పడతాయి ఈవినింగ్స్ పడతాయి కాబట్టి అవును మీరు హైదరాబాద్ వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు నేను చెప్పింది కరెక్టేనా అందుకే సాయంత్రం పూట ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు అన్ని మన పంచాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర అక్కడ ఈ జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే నీళ్ళన్ని కలిసి చిన్న చిన్న బోట్లు పెట్టుకునేందుకు మీకు వీలుగా ఏర్పడుతుంది అది మీకు తెలిసిన విషయమే రైట్ ఇప్పుడు నేను పాయింట్ ఏమిటంటే మరి సాయంత్రం మూడున్నర టైము వాంట ఓ థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు చదువుతున్న కుర్రాడు పాపం నానా పడుతూ అన్ఎక్స్పెక్టెడ్ వేను తిరిగి వచ్చాడు వాడు కొంత తరిచాడు పుస్తకాలు కొంత తరిచే ఎక్సెట్రా వాళ్ళ తాత చూస్తాడు రాగొచ్చు కదరా ఎట్టుదానా అందుకు వదిలేను అని వాడు ఆ నీళ్లల్లో కాలిట్టా నడుపుతూ నీళ్లు చిందుతూ ఉంటే వచ్చే ఆనందం నీకేమో కొత్త చెప్పులు కొనాలని కొత్త షూస్ కొనాలని నీ బాధ వాడి ఆనందం ఈ నీళ్లు ఎక్కడ కనబడతాయి హైదరాబాద్ లో అని చెప్పని వాడి ఆనందం సో వాడు వాడి హీ హాజ్ ఈ ఓన్ లాజిక్ రైట్ ఆర్ రాంగ్ వాడు ఆనందంగా నీళ్లలో కాళ్ళు పెట్టుకుంటూ నడుస్తూ ఇట్లా విసిరేసుకుంటూ ఒకరి మీద ఒకరు ముందు పోతుంటే మీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు ఆవునా నాలుగు అడుగులు ముందుకేసి ఇంకో మనం అట్లా కురిస్తే ఆ నీళ్లన్నీ కనకాలు వస్తున్న వాళ్ళ మనం నవ్వుతాం మొదటిసారి ఎవరికి వచ్చిందో ఐడియా నాకు తెలియదు కాని ఇంకొకటి చేసినందుకు మనం ఆనందించి బాధపడ్డందువల్ల ఆ బాధను ఇతరులకు అంటించేందుకు మనం చేసేటువంటి ప్రయత్నం ఇది పాజిటివ్ నెగిటివ్ నాకు తెలియదు అసలు ఇంతకీ పాయింట్ ఏమిటంటే వాడు వస్తే అన్నయ్య కోపడతాడు అక్కయ్య కోపడుతుంది నాన్న కోపాడతాడు ఎవరెవరో కోపాడతారు తల్లి మాత్రం ఆయన దగ్గర ఇచ్చుకుని తల తుడిచి వాడిని ప్రేమగా చిక్ పాడువాన ఇప్పుడే రావాలా అంటున్నారు ఏమన్నా అర్థమైందా మీకు మదర్ హ్యాస్ లవ్ ఫర్ ది చైల్డ్ ఏమంటుందా ఆమె మిగిలిన వాళ్ళందరూ వీణి కోపడతారు కదరా కొత్త పుస్తకాలు కొన్నాను నీకు తడిసిపోయే పుస్తకాలు అట్టలు మార్చాల్సి వస్తుంది వీళ్ళకి రీజన్స్ ఉన్నాయి వీళ్ళు చెప్పే తప్పని కాదు వీళ్ళు కోపడతారు వీడిని బుద్ధి లేదు ఇంకోసారి బాగా వస్తే మాగి రావాలి నువ్వు అని చెప్పని చెప్తుంటాడు తల్లి మాత్రం ఎలా రియాక్ట్ అవుతుందండి దగ్గరికి తీసుకుని ఆ బ్యాగు తీసి వాడు తల దుడిచి కొంగుతో పాడువానా ఇప్పుడే రావాలా దట్ లవ్ ఆ ప్రేమ అర్థమైతే పాజిటివ్ యాటిట్యూడ్ అర్థం అవుతుందండి మనిషిలో మనసులో ప్రేమ బలంగా స్థిరంగా లేనప్పుడు మనకు ప్రేమ అనేటువంటిదే అర్థం కాదు ప్రేమ అర్థం కానప్పుడు దాని పదేవ స్థానం ఎక్కడ అర్థం అవుతుంది అర్థం కాదు ఇఫ్ యూ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హ్యాట్ పాజిటివ్ థాట్స్ విల్ ఆటోమేటికలీ ఫ్లో ఈ సకారాత్మక ఆలోచనలు అద్భుతంగా నీ మనస్సు నుంచి ప్రవహిస్తాయి ఎప్పుడు ఊట ఉంటే నీవు తోడుతున్నా కొద్దీ నీళ్ళొచ్చి చేరుతూ ఉంటాయి అక్కడ చూస్తే ఏదో నాలుగు బకెట్లు పది బకెట్ల కన్నా లేవు చేరితే అయిపోతుంది అని అనిపిస్తుంది నువ్వు చేదు వెయ్యి బకెట్లు చేదు రెండు వేల బకెట్లు చేదు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో నీళ్లు రీచ్ దట్ ప్లేస్ కంటిన్యూస్ కాన్స్టెంట్ రీప్లేస్మెంట్ ఈస్ టేకింగ్ ప్లేస్ లవ్ ఈజ్ రియల్ బేసిస్ ఫర్ ఆల్ పాజిటివ్ థింకింగ్ అండి అంటే నెగటివ్ థింకింగ్ ఎప్పుడైతే వస్తోందో ఆబ్సెన్స్ ఆఫ్ లవ్ ఈజ్ బేసిస్ అని దీని నుంచి మనం ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకోవచ్చు ఎప్పుడైతే లవ్ లేదో అంటే ప్రేమ లేదో సహనం లేదో సానుభూతి లేదో సహాయం చేద్దామనే తత్వం లేదో అప్పుడు ఈ నెగటివ్ టెండెన్సీస్ ప్రకోపించుతాయి స్టార్ట్ ద డే విత్ లవ్ స్పెండ్ ద డే విత్ లవ్ ఫిల్ ది డే విత్ లవ్ అండ్ ఎండ్ ద డే విత్ లవ్ దాట్ ఈజ్ ది వే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలపింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ మామూలుగా పొద్దున లేవటంతోనే మనం ఏదో ప్రశ్నింగ్ చేసుకుంటామని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అద్దంలో మీ ముఖం చూసుకుని మీరే ఒకసారి నవ్వండి సార్ బాగుండదు సార్ చుట్టుపక్కల వాళ్ళు ఏమని అనుకుంటారని అనుకో మాకు అండి నవ్వండి ఎందుకు నవ్వాలో తెలుసా you are alive most important thing వచ్చుకున్నావు నువ్వు ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ఎలైవ్ ఇంకొక రోజు నా అనుకున్న పనులు బాకీ పడ్డ పనులు చేయటం కోసం నాకు అనువుగా ఉంది లేకపోతే దెన్ ఎవరన్నా కలిస్తే తెలిసిన వాళ్ళు అపరిస్థితిలో వచ్చిన చిరునవ్వుతో పలకరించండి దే విల్ బి హ్యాపీ ఆ రోజంతా అక్షయపాత్రగా మీరు అద్భుతంగా పంచి పెడుతూకోండి మీ ఆస్తి తరగదు మీ యొక్క ఆనందం తరగదు అందరికీ ఇంత ప్రేమ ఇస్తే ఎలా సా చివరికి ఏ మిగులుతుంది నాకు ఏ నిశ్చింత ఫీల్ యూ క్యాన్ ఫీల్ ది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అండ్ స్లీప్ హ్యాపీ యూ విల్ బి హ్యాపీయర్ మీకేమైనా ఎప్పుడన్నా మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ లాంటి ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి ఉంటే ఈ సైకోసోమాటిక్ డిసీజెస్ అని చెప్తూ ఏం చెప్తారంటే ఈ స్ట్రెస్ వల్ల స్టెయిన్ వల్ల మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ లీవర్ ప్రాబ్లమ్స్ డయాబెటిక్ స్లీప్లెస్నెస్ ఇవన్నీ వచ్చి చేరతాయని చెప్పని చెప్తారు అంటే వీటన్నింటికీ యాంటీడోట్ ఎక్కడ ఉందండి సాంప్రదాయ పద్దతిలో పూజ చేసిన తర్వాత ఏ తత్ఫలం శ్రీ పరమేశ్వర ఆర్మితమస్తు అని అంటారు పొద్దున్నే లేచో రెండు గంటలో మూడు గంటలో జపము పూజను అభిషేకము ఏదో చేసిన తర్వాత నా కోసం చేసుకున్నా ఆయనకెందుకు ఇస్తా అంటే నీకు అది అర్థమవుతుందా నేను చేసిన పూజ అంతా నా కోసం ఆయనకెందుకు ఇవ్వాలి సుఖినో భవంతు ప్రపంచమంతా సుఖంగా ఉంటాడు నేను పూజ చేయాలి నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా నేను ప్రపంచం కోసం అస్సలు చేయను చేసిన విత్ ఇన్ బ్రాకెట్స్ లో పక్కింటి సుబ్బారావు ఎక్స్ చూడాడు ఇటు పక్క ఉన్నటువంటి వెంకట్రావు ఎక్స్ చూడడు ఇలా మనం భగవంతుడి ముందు కండిషన్స్ పెట్టడం వల్ల ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి ఒరే వీరందరూ కలిసి ఏదన్నా ఒక్క మాట మీద నిలబెడితే నేను చేసి అన్నాడు మనం అందరం ఒక్క మాట మీద రాము అనే నమ్మకం ఆయనకు నెవర్ యునైటెడ్ దట్ ఈ కాన్ఫిడెన్స్ హీ హాజ్ విత్ అందరూ కలిసి అడుగుతాయన కాదంటాడా అందరూ కలవ మనం అంటే మనకు మనం మన తెలివితేటల మీద ఆయనకు అంత నమ్మకం అది నేను అందుకని చెప్తున్నా నేను దట్ సో యూ డెవలప్ యువర్ పాజిటివ్ అండ్ హౌ టు కన్ఫర్మ్ పాజిటివ్ థింకింగ్ విస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ అప్రాప్రియేట్ వర్డ్స్ నీవు మాట్లాడే మాటల్లో ఆ ప్రేమ ఆ సకారాత్మక ధోరణి ధ్వనిస్తోందా నకారాత్మక ధోరణి ధ్వనిస్తోందా నువ్వు చూస్తున్నప్పుడు ఎలాంటి చూపు అంటే ఎలాంటి భావం నీ కళ్ల ద్వారా ఇతరులకు ప్రసరిస్తోంది నీ సందర్భం ఉన్నప్పుడు నువ్వు ముట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏదో ఉదాహరణకి సార్ నాకు ఇవాళ ఒళ్ళు కులాసలేదు జ్వరం ఏమండి జ్వరం వచ్చిందా అంట ఈ టచ్ నీకు అర్థమైందా పాజిటివ్ జ్వరం వచ్చిందా రోజుకి ఎన్నిసార్లు వస్తాయి వరానికి ఎన్ని సార్లు వస్తుంది మరి ఇట్లా ఎక్కువ జ్వరం వస్తున్నది ఏంటీ పని చేయమంటే నీకు ఏమైనా అర్థం అవుతుందా ఇప్పుడు నా మాట నా తీరు నా చూపు ఎలా ఉన్నాయి మామూలుగా సార్ నాకు జ్వరం వచ్చినట్టుంది వెళ్ళిపోతాను సార్ పోతే అంత స్ట్రిక్ట్ ఆఫీసులు అయితే లీవ్ అప్లై చేసి వెళ్ళండి అది వేరు హాఫ్ డే లీవ్ అప్లై చేసి వెళ్ళండి అది వేరు కానీ అది అది వచ్చి చెక్ చేసుకుంటున్నా అనుమానంతో చెక్ చేస్తున్నానా అయ్యో పాపం ఈయనకు జ్వరం ఎందుకు వచ్చింది అని అభిమానంతో చెక్ చేస్తున్నానా దట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ మీకు అర్థమవుతోందని చెప్పేది వెరీ అప్రోప్రియట్ అవునా స్మైల్ రిజనింగ్ అయిన చెప్తాడు చెప్పు చెప్పు నేను ఏం చెప్పు ఏం అని అడుగుతున్నా చెప్పు చెప్పు రోజుకో కథ చెప్తావా నువ్వు రోజుకోజ్ చెప్తావు నువ్వు అవును చిన్నప్పుడు కథలు రాసినవా పాపం అబద్దాలు చెప్తున్నాడో ఏమో నాకు తెలియదు కానీ నా మాట చూడండి చిన్నప్పుడు కథలు రాసినవా పొరపాటు ఆయనకేదో కథలు రాస్తే ఏదో ఫ్రైజ్ అవచ్చుందనుకోండి నా అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నా కథలు రాసేటప్పుడు నూనె జారేందుకు చెప్తావు వచ్చే ప్రమాదం ఉంది మాట తీరు చూపు నడక ప్రవర్తన ఆలోచన సంకల్పము చర్య ప్రతిచర్య దాని సాఫల్యం ఇవన్నీ పాజిటివ్ గా కనుక ఉంటే అందరిలో గనక ఉన్నట్లయితే దిస్ వరల్డ్ విల్ బి ఎ బెటర్ ప్లేస్ యాక్చువల్లీ ది హెవెన్ విల్ బి క్రియేటెడ్ ఆన్ ది ఎర్త్ఇట్స్ అదెక్కడో ఉంది అని అనుకుని ఇక్కడ నరకాన్ని సృష్టించుకుని దీని నుంచి ఎస్కేప్ అవ్వడానికి మనం హెవెన్కి వెళ్దాం అనుకోవటం పెద్ద తప్పు అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇక్కడ దీన్ని నువ్వు ఎందుకు స్వర్గతుల్యంగా చేసుకోవు నీ వంతు ప్రయత్నం ఏమిటి ఇప్పుడు మిగిలినాడు పాపం తెలియదు వాళ్ళ ప్రోగ్రాం కు రాలేదు అటెండ్ కాలేదు వాళ్ళు ఇష్టం వాళ్ళ మనసులో ఎలాంటి అభిప్రాయాలన్నా ఉండని ఈ ఐదు రోజుల కార్యక్రమంలో మనం నేర్చుకోవాల్సినటువంటి స్కోప్ ఏదైతే ఉందో అందులో పాజిటివ్ యాటిట్యూడ్ ని పెంచుకునే ప్రయత్నం చేద్దామా ఎదుటి వాళ్ళు పాజిటివ్ కాబట్టి పిచ్చోడు వాడు అని చెప్పని వాడిని ఎగటాలు చేద్దామా మనలో ఏ మేరకు ఉందో మనం ఆలోచించుకుని దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దామా ఒక చిన్న పని చేద్దాం మీ దగ్గర కాగితాలు పెన్నుల ఇచ్చారు కదా శశికళ మేడం అందరికి ఇచ్చింది కదా పక్కవాడు చూడకుండా మీరు చిన్న పనిచేయాలి పక్కవాడు చూడకుండా ఎందుకంటే అక్కడ చూసి దానికన్నా ఎక్కువేయాలా తక్కువేయాలని అనుకుంటారు ఆ నెగటివ్ సొద్దు మీ అంతకు మీరు జీరో టు టెన్ పాయింట్ స్కేల్లో అంటే అవుట్ ఆఫ్ టెన్ అని చెప్పని అర్థం మీకు ఈనాడు ఈ క్షణంలో ఇవాళ పొద్దున ఎక్కువ ఉండి ఉండొచ్చు నా లెక్చర్ అనేసరికి తగ్గిపోయి ఉండొచ్చు నేనేం చేయను దాన్ని నా రెస్పాన్సిబిలిటీ లేదు మీకు మీ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ గురించి మీరు ఎన్ని మార్పులు మార్కులు ఓకే ఒక్క నంబర్ వేయాలి జీరో వేస్తారో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీ ఇష్టం జీరో వేయొచ్చు టెన్ వేయొచ్చు జీరో టు టెన్ మధ్యలో ఏదో ఒక సంఖ్య ఏమిటి ఆ సంఖ్య ఎందుకు వేయాలి నంబరు మీ లక్కీ నెంబర్ కాదు వేయాల్సింది మీ పాజిటివ్ యాటిట్యూడ్ ఎంత ఉన్నదని మీరు అనుకుంటున్నారో ఆ నంబర్ ఒకటి వేసి పుస్తకం చెప్పేసేయండి ఇంకోరి చూడని పోదు సభదైందా ఏమి నాయనా వెయ్యి నంబరై పెన్నుందా లేదా తీ మరి కత్తి దూషితేనే క్షత్రియుడు లోపల పెట్టుకునే తీయ మంగళవారం కత్తి దియ శుక్రవారం కత్తి దియాలి వాడే క్షత్రియుడు ఆట పనికి వస్తాడండి ఆ సంవత్సరం కూడా తీయాలా వ్యవధి ఊరుకోవాలా ఇవాళ శుక్రవారం కత్తి దియను శనివారం కత్తి దియను అని చెప్పండి అయ్యా నంబర్లు చేశారు కదా రైట్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతే మీరు చెప్తే వేరే వాళ్ళు అయ్యో అదేమిటి ఈయన ఎక్కువేశాడు తక్కువేసాడని చెప్పని అనుకుంటారు అందులో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఏడుగురు వచ్చినందుకు మీ గోత్రాలు వాళ్లకు తెలుసు ఈ ఇబ్బందులు కొన్ని ఉంటాయి నేను నంబర్ అడగా నేను చెప్పే పాయింట్ ఒకటే టెన్త్ మే రెండు వేల పదమూడు నాడు మీరు వేసినటువంటి స్కోర్ ఏదైనా కానీ ఎక్స్ అని చెప్పని అనుకుందాం ఎంతైనా కానివ్వండి థర్టీఎత్ జూన్ టూ కి ఓ మెట్టు పెరగాల తగ్గాల that is the path of service session 31st december ki ante inka oka ednellu dada 6 1/2 nellu manaku vyavadundi ee 6 1/2 nellaki adi teragala teragala teragali teragalanu anukunte enduku teragali labham emiti ela teragali em cheyali em chestadi perugutunnade manam artham chestunte chalu rudy world will be a happier place ani cheppi nenu cheptunna ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆనందించే దుర్మార్గపు మనస్తత్వం కన్నా ఎక్కడైనా ఇబ్బంది ఏర్పడితే అయ్యో మనమంతు సాయం చేయాలి చెయ్యండి సాయం చేయకపోతే ఎట్లీస్ట్ సెండ్ గుడ్ థాట్స్ ఉదాహరణకు సోమాలియాలోనో ఎక్కడో చోట కరువు కాటకాలతో జనం చనిపోతున్నారు తిండి లేదు ఎవడో దేశం వాడు సైన్యంతో ప్రజలను చంపేస్తున్నారు ఆ భూములు వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఏవో ఆస్తులు వాళ్లకు కావాలనేటువంటిది ఒక పాయింట్ ఉందని మనం అనుకుందాం మనం ఏం చేయగలం మనం ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ యుద్దం చేస్తామా చేయలేవు కనీసం అయ్యో ఇలా అవుతోంది ఆ మనస్తత్వం మారితే బాగుంటుంది ఆ ప్రజలు అందరు రాగానే వాళ్ళ దేశంలో ఏం పడినది అదే తిని ఉంటే బాగుంటుంది అని అనుకుంటే అనుకోవటానికి కూడా మనసు అభ్యంతరపడితే అట్ట అందుకు చదవాలి న్యూస్ పేపర్ మీకు అర్థమైందండి ఈ సంథింగ్ బ్యాడ్ ఈస్ హ్యాపనింగ్ సమ్వేర్ ఎట్లీస్ట్ యూ విల్ సెండ్అౌట్ పాజిటివ్ థాట్స్ యువర్ బెస్ట్ విషెస్ టు ది పీపుల్ హు ఆర్ సఫరింగ్ రైట్ అందుకని సరే ఓకే రియల్ బేసిస్ పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఓపెన్ థింకింగ్ అండి ఈ ఓపెన్ అంటే ఏమిటండి ఓపెన్ క ఆపోజిట్ ఏమిటి క్లోజ్ ఫుల్ క ఆపోజిట్ ఏమిటి ఎంటీ కదా ఫుల్ క ఆపోజిట్ ఎంటీ పుట్టినప్పుడు ఎవరికన్నా ఏమైనా తెలుసా చాలా తక్కువ తెలుసు తర్వాత తర్వాత మనం ఎన్నో నేర్చుకుంటాం ఇది మన జీవితంలో సహజమైనటువంటి విషయం మరి ఎంటిటీ మైండెడ్గా వచ్చినటువంటి మనం అనుభవాలతో ఫుల్ చేసుకుంటూ ఉన్నప్పుడు అది ఓపెన్ మైండ్ ఎలా అవుతుంది కావాలని తికమక పెట్టే పద్దతిలో నేను ప్రశ్న అడిగాను క్లోజ్డ్ మైండ్ రెఫ్యూజస్ టు రీకన్సిడర్ ఎనీ ఆఫ్ ది ఎర్లియర్ డిసిషన్స్ తలుపులేసేశాను గాలిరాదు దుమ్మురాదు పిల్లి రాదు దయ్యం రాదు మనిషిరాడు ఎవరు రాదు లోపల క్లోజ్డ్ మైండ్ వద్దు క్లోజ్డ్ మైండ్ అపకారం చేస్తుంది నీకు లక్షలాది విషయాలు తెలుసు చదువుకున్నావు చక్కగా ఉద్యోగం చేస్తున్నావు మంచి పేరు ఉంది ఆఫీస్లో ఇవన్నీ కరెక్టే కానీ ఈ హ్యావ్ ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్ అంటే ఏమిటండి ఇక్కడ ready to listen, ready to reconsider, ready to re-examine, ready to have a fresh look at it, ready to understand what else can be done. If you have a number, you can see the number. This number is 5 to 5 to 5, and you can see positive attitudes in the 30th June, and you can see the 35 December, and you can see that number. You can see that number? You can see that number? If you have a case established, మీ మంచికి ఇతరుల మంచికి మీ ఆరోగ్యానికి సమాజ ఆరోగ్యానికి లోక కళ్యాణానికి పాజిటివ్ యాటిట్యూడ్ అవసరము ఎలా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అది ఓపెన్ థింకింగ్ యొక్క లాభం అది అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ యూ టు ఫైండ్ సొల్యూషన్స్ టు ది ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటాయండి చెట్టుకు పుట్టకు పుట్టకు ఏమైనా సమస్యలుంటాయో ఉండవో కానీ మనిషికి మాత్రం పుష్కలంగా సమస్యలు ఉంటాయి కొన్ని మనం సృష్టించుకున్నవి కొన్ని ప్రకృతి సృష్టించినవి కొన్ని బహుశా పరమాత్మ సృష్టించినవి మీరేమనుకోకపోతే ఐ వాంట్ యువర్ ఒపీనియన్ అనే స్టేట్మెంట్ నైన్టీ ఫైవ్ టు నైన్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆర్ మ్యాన్ మేడ్ అండ్ నాట్ గాడ్ మేడ్ అండ్ ఒప్పుకుంటారా మీరు అర్థమైందా నైన్టీ ఫైవ్ టు నైన్టీ సెవెన్ పర్సెంట్ ఉదాహరణకు వరుసపెట్టి రెండేళ్లు మూడేళ్లు వర్షాలు పడవనుకోండి మనం ఏం చేసాం మనమేం చేయరా కానీ మరి ఇంత అడ్డగోలగా ఉన్న చెరువులు ఎండిపోయేటట్లు చేసి చెట్టు కొట్టేసేసి ఒక ఫైవ్ హండ్రెడ్ యార్డ్స్ థౌసండ్ యార్డ్స్ ఉన్న చోట పదహారు అంతస్తుల మేడలేపి అవునా అండర్ గ్రౌండ్ వాటర్ కన్జూమ్ చేసి ప్రకృతి అసలు అసమతౌల్య స్థితికి మనం కారణమయ్యి మానం రావు న్యూనం చేసిన అంటే నువ్వు చేసినావు కాబట్టి వానవ్ రావటం లేదు మీకు అర్థమవుతుందా సరే అది కొంచెం విస్తృతమైన ఆలోచన ఏదైనా నైన్టీ ఫైవ్ నైన్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ అవర్ ట్రబుల్స్ ఆర్ మ్యాన్ మేడ్ అండ్ నాట్ గా తోటి వాళ్లు లేక ముందు తరాల వాళ్లు లేక ఏదో విదేశాల వాళ్లు ఇప్పుడు ఆ మధ్య మనకు దిల్చుక్ నగర్ ఆ టిఫిన్ బాక్స్ బాగు పేరింది నేను మీరు చేశారా మనం చేయరా కానీ ఇంకో మనిషి చేశాడు కదా మానవుడు చేశాడు కదా వాడు ఇండియనా ఫారెన్నా అని పక్కనెట్టు పెడదావు అంటే ఎందుకు నువ్వు చేస్తే నీకు ఆనందం అనిపించిందని చేశావు కదా ఆలోచించావా ఇప్పుడు మనిషి నన్ను ఏదైనా అన్నాడనుకోండి నాకు కోపం వస్తుంది ముక్కు మొహం తెలియని వాళ్లు నీ మతం వాళ్లు పరాయమతం వాళ్లు వేరే ఊరి వాళ్లు వేరే దేశం వాళ్ళు వాళ్లకు ఏమైనా పర్వాలేదు నువ్వేదో నాకు స్వర్గంలో టికెట్ బుక్ చేశావు లేకపోతే నాకు ఏదో ఇంత డబ్బిస్తావు అన్నందుకు నేను ఆ పని చేస్తున్నానంటే ఎంత అపరిపక్వ స్థితి ఇప్పుడు ఓపెన్ థింకింగ్ అర్థమైందండి మీకు ఎంత అపరిపక్వ స్థితి ఉన్నందువల్ల అలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులు ఈ సమాజంలో రెండు వేల ఈ ప్రపంచంలో ఉన్నారు అని ప్రపంచం మొత్తం కలిసి ప్రతి ఒక్క మనిషిలో రావాల్సిన సంస్కారాన్ని రాకుండా ఎక్కడో ఏదో అడ్డుపడింది అందుకని ఇలా అడదారులు పక్కదారులు తప్పుదారులు తొక్కేటువంటి వ్యక్తులు సమాజంలో ఇంకా మిగిలి ఉన్నారు ఇప్పుడు మీ గోపెదికీ గురించి అర్థమైంటుంది కదా సో యూ క్యాన్ ఫైండ్ సొల్యూషన్స్ టు ది ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యాక్ట్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్ మనం యూ షుడ్ నాట్ బికమ్షనల్ ప్రాబ్లమ్ you must be able to find a solution so it awakens your creative powers neelo unna srujanatmak samarthyanni adi avrutti parustundi andavalla nu churukenaatuvanti vyakti avutav it becomes more purposeful and satisfying life for you anedrutondi manam artham chesukovali life anna padam okati vaadani లైఫ్ అంటే ఏమిటి సార్ మీరు ఏ డిపార్ట్మెంట్ సార్ ఇందా మీరు చేయించారు కదా మీరు సార్ అమ్మో ఏడుగురులో మీరు ఒకరు సప్త ఋషు అమ్మా అమ్మా నువ్వేం డిపార్ట్మెంట్ అది కోఆపరేషన్ డిపార్ట్మెంట్ మీ కోఆపరేషన్ అధిక పక్కన కూర్చున్నారు ఒకరి పక్కన ఒకరు కోఆపరేషన్ అనమాట కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో ఏమమ్మా ఎక్కడన్నా ఆడిట్ చేస్తారా లేక మీరు ఏదైనా స్టోర్స్ ఇన్చార్జా లేకపోతే సొసైటీకి ఇన్ఛార్జా మీరు డిస్టిక్ ఏమిటి మీ పనులు ఏంటి టేబుల్ వర్క్ మీరు కూడా మీరు అట్లాంటి సెక్షన్ చూస్తారా మీరు కోఆపరేటివ్ హౌసింగ్ కట్టిన ఇళ్ళు ఉంటున్నాయమ్మా మీరు మీరు యు ఆర్ నాట్ ది ఇంజనీర్ మీరే మీరెందుకు ఇబ్బంది పడతారు కట్టిన ఇళ్ళు ఉంటున్నాయా అని అడిగాను అమ్మా ఫండమెంటల్ పాయింట్లు ఏమైనా కడితే కదా కూర్తున్నాయో అసలు కట్టుడే లేదు మేము బడ్జెట్ బడ్జెట్ కళాశైపోతున్నది ఇప్పుడు కడితే బాగా కట్టినాము బాగా కట్టలేదు ఎత్తు తక్కువ ఉన్నది గోడ పలుచుకున్నది ఇక్కడ మాట్లాడితే అటు వినబడుతున్నది కంప్లైంట్స్ వస్తున్నాయి అందుకని ఏం చేసినాం మనం అస్సలు కట్టుడు ఆ మధ్య కార్టూన్ చూశాను నేను ఆ మధ్య ఒక కార్టూన్ చూశాను మన ఒక రాజకీయ నాయకుడు ఇంకో విదేశాల్లో ఆ రాజకీయ నాయకుడిని ఏదో మీటింగ్ కన్వెన్షన్ సందర్భంలో కలుసుకోవడానికి వెళ్ళాట వెళ్లిన తర్వాత మంచి పెద్దగా విశాలంగా కట్టుకున్నాడు ఆయన అనమాట అనేసరికి నేను చూసి చాలా బాగా కట్టావు ఇలాగట్టావని అడిగాట ఇలా రాని తీసుకెళ్లి ఆ కిటికీలోంచి చూయించాట ఓ మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద ప్రాజెక్టు డ్యామ్ అది ఇది ఉంది అదే కారణం అన్నాడు అంటే ఏదో కడుతూ ఉన్నప్పుడు ఓ లారీ సిమెంట్ ఇటు ఓ నాలుగు రోజులు ఇటు స్పందేరా అని చెప్పని మనుషుల్ని డైవర్ట్ చేసి మొత్తాన్ని కట్టుకున్నాను అన్నట్టు అట్లా వెరీ గుడ్ వెరీ గుడ్ వె గుడ్ అని చెప్పను అన్నాడు సరే ఇంకో రెండు మూడేళ్లకి మళ్ళీ ఆయన ఆయన ఈయన పిలిచాడు ఈయనకి వచ్చాడు అనమాట వచ్చిన తర్వాత ఈయన కూడా బ్రహ్మాండంగా కట్టుకున్నాడు బహుఖైభై బహుతచ్చా బోత్సా అని ఎట్లా కట్టా ఉన్నాడు ఇటు రా అన్నాడు కిటికీ దగ్గరే తీసుకెళ్ళాడు చూయించు ఆడేం లేదు ఏం లేదు అందుకే సమధు కాలే అర్థం ఇదా కాలేదా ఆడ నువ్వు నూరు కోట్ల పని చేసి అందులో రెండు కోట్లు ముగుల్చుకొని నువ్వు కట్టినావు నేను ఇక్కడ పది కోట్లని చెప్పిన ఏం కట్టి ఖర్చే కట్ట పది కోట్లు ఇల్లు కట్టినా అందుకని రెండు కోట్లు కన్నా పది కోట్లు ఇల్లు పెద్దగా ఉంటది కదా అది మన హుషారు ఏమన్నా మీ డిపార్ట్మెంట్ గురించి కాదు ఊరికే చెప్తున్నా సో వాట్ ఈస్ లైఫ్ టీ వచ్చిందమ్మా లైఫ్ అంటే టీ అని డిఫైన్ చేస్తున్నారేమో మరి కాఫీ దాకా ఎలా వాడుతున్న వాళ్ళు ఏం చేస్తారు చలో భాగ్ బ్రేక్ టీ వచ్చిందట దయచేసి టీ దాకా ఒక ఎనిమిది నిమిషాలు పది మనకి కొంచెం ఆలస్యంగా స్టార్ట్ చేసినాం తొందరగా వస్తారా లేక మీ ఫుల్ పావు గంట వాడుకుంటారా వచ్చేసేయండి వచ్చేసేయండి